విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నే కదంతమహే వాగేషాధ్యాశమనసర్వార్ధా ఉపక్రమే నృత్యాస్ నమి శరీందు వికాశీమా స్ఫురీందీవరలోచనా అరవిందరం అరవిందాసనసుందరేంబుపాసే శ్రీరామచంద్రకాశ్రీతీజాతక సమస్త కళ్యాణకుణాభిరా సీతముఖాంభోరుగజం చరీక నిరంతరం మంగళమాతనోతు గురుబ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గుే నమీ వం త శ్రీ గురుభ్యో నమ్మ శివాయరే నమాయం నమస్కృత్యరంజైవ నరో దీం సరస్వతి వ్యాసం తయీర ఏ దివ్యాత్మస్వరుపులర తల్లూలర తండుల ఈ అర్కపురిలో వేంచేసి ఉన్నటువంటి విశ్వజనని అనసూయమాతకు గణపతి స్వరూపమైనటువంటి హైమ హైమవతీదేవికి సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి దివ్య పాద పద్మములకు శతకోటి వందల సుమసమర్పణం చేస్తూ నిన్నటి రోజున అరణ్య పర్వాన్ని పూర్తి చేసుకున్నాం మన ప్రవచన ప్రయాణంలో ఈరోజు నుంచి ఇవాళ ఈరోజు నుంచి కాదు ఇవాటి వరకు విరాట పర్వం అజ్ఞాతవాసంలోకి వస్తారు పన్నెండు సంవత్సరాలు పరిపూర్ణమైంది ఇప్పుడు అజ్ఞాతవాసం పాండవులంతా కలిసి గౌమ్యుల వారిని ముందు ఉంచుకుని వచ్చినటువంటి బ్రాహ్మణులను వారి వెంట ఉన్నటువంటి సేవకులను వీరిని అందరినీ ఒక ప్రక్కన కూర్చుండబెట్టి ఒక సమాలోచన ఏర్పాటు చేసుకున్నారు ఆ భగవంతుని కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల పన్నెండు సంవత్సరాల అరణ్యవాస కాలం పరిపూర్ణం చేసుకున్నాం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అతి కష్టమైనటువంటిది అజ్ఞాతవాసం ప్రజల మధ్య ఉండాలి కానీ ప్రజలకు ఎవరికి తెలియకూడదు ఈ ఐదుగురిలో ఏ ఒక్కరు గుర్తింపబడినా మిగతా నలుగురు గుర్తింపబడినా పడకపోయినా ఒక్కరు గుర్తింపబడినా మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ప్రత్యేకంగా గుర్తుపట్టగలిగిన వాడు ఎవడే ఒక్క భీమసేనుడు అతి తేలిక గుర్తుపట్టగలిగినవాడు కనుక మనం అందరం జాగ్రత్తగా ఆలోచించి అసలు ముందు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి మనం అజ్ఞాతం అంటే ఈ అరణ్యాల్లోనే ఎక్కడైనా దాక్కుంటామా అరణ్యాలన్నీ గాలించి పట్టుకుంటారు కౌరవులు పోనీ ఏ కొండ గుహలలో అయినా దాగుదామా ఆ కొండ గుహలు కూడా మొత్తం అన్వేషణ సిద్ధమవుతాయి కౌరవుల చేత కనుక ఎక్కడో ఒక చోట ఉండి మనం రాజుగారి ఆస్థానంలోనే ఉండాలి తప్ప సందేహం రాకుండా ఒకనొక రాజు దగ్గర ఉండాలి ఏ ఏ రాజుల వద్ద మనం ఉండడానికి సరి అయినటువంటి ప్రదేశం లభిస్తుంది ఆయా రాజులు ఎక్కడ ఉన్నారు ఆయా రాజ్యాలకు మనం వెడితే మనకేమైనా రక్షణ లభిస్తుందా ఆ రాజుకు కూడా తెలియకుండా మనం ఆ ఆస్థానంలో ఉండాలి బయట ఉన్నామా కౌరవులు ఏదో ఒక రోజున పసి కడతారు ఖచ్చితంగా ఎన్ని రకాల మారు వేషాల్లో ఉన్నామా కనుక మనం ఉండాలి ఏ రాజుల వద్ద ఉండే మనకు క్షేమం కలుగుతుంది పాంచాలేది మధ్య సూర్య సేనా పటచ్చర దాల్వయో యుగంధరాయం విశాఖ కుంతిరాష్ట్ర సౌరాష్ట్రమేవ అవంతియో సర్వై శ్రేష్ట అర్జునుడు చెప్పిన మాట అండి ఇది అర్జునుడు ఏమన్నాడంటే రాష్ట్రాల పేర్లు చెప్పాడు మొత్తం చేది రాష్ట్రం మత్స్య దేశం సూరసేన పచ్చర దశార్ మహారాష్ట్ర నవరాష్ట్ర మల్లాల్వా యుగంధరా విశాఖ కుంతి రాష్ట్ర సౌరాష్ట్ర అవంతి రాష్ట్రాలు ఈ రాష్ట్రాలలో ఉండేటువంటి వాళ్ళంతా మనకు అనుకూలమైనటువంటి వాళ్ళే ఈ రాష్ట్రాలలో నీకు ఏ రాష్ట్రం ఇష్టమో చెప్పు అగ్రజ ఆ రాష్ట్రానికి విడదాం ాగా ఆలోచించినటువంటి ధర్మానందనుడు మత్స్య దేశానికి వెళ్ళడం చాలా ఉత్తమమైనటువంటిది ఈ అన్నిటిల్లో కూడా మత్స్య దేశం చాలా ఉన్నతమైనది మత్స్య దేశాన్ని పరిపాలించేటువంటి రాజు విరటుడు పెద్దల పట్ల గౌరవం కలిగిన వాడు ఇత పూర్వం మనమంటే అభిమానంతో ప్రవర్తించినవాడు ఇప్పటికీ కూడా అతనికి మన అభిమానం ఉన్నదనే భావిస్తున్నా నేను కనుక మనం ఆరుగురం కూడా ఎక్కడ ఉండాలి అంటే ఒకళ్ళు రాజు దగ్గర ఒకళ్ళు రాజు దగ్గర కాకుండా అందరం ఒక్కచోటే ఉండాలి నష్టపడినా అందరం నష్టపడదాం సుఖపడినా అందరం సుఖపడదాం ఎవరో ఒకళ్ళు తప్పుకుని ఇంకొక చోటుకి ఒకళ్ళు వెళ్ళి అట్లా ఆరుగురం ఆరు రాష్ట్రాలు పంచుకుంటే ఎక్కడ ఏం జరుగుతున్నదో ఎలా ఉన్నదో మనకు ఎవరికి తెలియదు వెంటనే తెలుసుకునే అవకాశం కూడా ఉండదు కనుక ఏదో ఒక దేశంలోనే మనం ఆరుగురం పొందాం ఎన్ని మాటలు చెప్పిన తర్వాత అర్జునుడు అన్నాడు అన్నయ్య ధర్మే నిం నిరత కుల ఆనంద కేవలం పరబ్రహ్మానంద సంధాయమై ఊపిరిగా కలిగి ఏ విధమైనటువంటి కష్టాన్ని ఓర్చుకోలేనటువంటి ఒక రూపంతో ఉంటావయ్యా ఎలా ఉండగలుగుతావు మారువేషంలో ఎలా ఉంటావు నిన్ను ఎవరైనా గుర్తించగలుగుతారు ఎందుకంటే ధర్మము అనబడేటువంటిది నిన్ను చూస్తే కనబడుతుంది అంతగా ధర్మాన్ని నీవు ఆచరించడం కాదు అనుష్ఠానం చేస్తున్నావు అనుష్ఠానం చేయడం వేరు ఆచరించడం వేరండి ఆచరించుట ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు చేయడం కానీ అనుష్ఠానము అంటే అర్థం ఏమిటండి నిరంతరము ప్రవర్తింపబడడం కనుక ధర్మాన్ని నువ్వేం చేస్తున్నావు అనుష్ఠిస్తున్నావు ఆ కారణం చేత నిన్ను తేలిక గుర్తుపడతారయ్యా ఎవరైనా నిన్ను గుర్తుపడకుండా ఉండడం కోసం నువ్వు ఏం చేయగలుగుతావు ఎలా ఉంటావు నాయన అర్జున బాధపడవలసిన పనులేదు అందరూ ప్రాణాలు పోగొట్టుకుని సరస్సు ఒడ్డున కూర్చున్నప్పుడు పడిపోయినప్పుడు యక్షునకు నేను సమాధానం చెప్పాను ఆ యక్షుడు చిత్తవరికి నీ దర్శనం ఇవ్వవయ్యా అంటే దర్శనం ఇచ్చాడు ఎవరా యక్షుడు అంటే సాక్షాత్తు నా తండ్రి అయినటువంటి సమవర్తి అతడు నాకు వర్ర విచయాలు ఏమని అజ్ఞాతవాసంలో కూడా నా యొక్క శక్తి చేత మీరు బయటపడకుండా జాగ్రత్తగా పరిపూర్ణం చేసుకుని ఆ తరువాత యుద్ధము నెరపి సర్వ సామ్రాజ్య పట్టాభిషేకాన్ని పొందుతారుగా అని ఆశీర్వదించాడు నా తండ్రి అయిన యమధర్మరాజు ఆ ఆశీర్వచనాన్ని అనుసరించి నేను నా తండ్రినే ప్రార్థిస్తా ఏ రూపంలో నన్ను ఉంచుతావయ్యా ఎలా ఎవరికి కనబడకుండా తెలియకుండా ఉంచగలుగుతావయ్యా ఆ పని చేయవయ్యా అని ఎవరిని అడుగుతాను నేను ఇప్పుడు యమధర్మరాజుని అడుగుతా వరకు కంకువ్వు అనే పేరుతో కంకువ్వు అంటే పాచికలు ఆడువాడు అని అంట బ్రాహ్మణ వేషధారి విరాటరాజు గారి కొలువులో విరాటరాజుకు సలహాదారునిగా ఉంటా నేను ఎందుకంటే ఒక సేవకుడుగా పనిచేయడానికి ధర్మరాజు పనికొస్తాడా చెప్పండి పనిచేసినటువంటి వాడు ప్రమోట్ కాకుండా డిమోట్ అయ్యి లెక్చరర్గా ఉండాలి అంటే ఎంత కష్టం అండి అవునా కాదా ఇంకా అక్కడ ఉండలేడు సర్వం సహా రాజ్య పరిపాలన చేశాడు ఓడిపోయిన చేత అరణ్యాల్లో తిరిగాడు కానీ ఎవ్వరూ అతడికి సేవ అతడు ఎవ్వరికి సేవ చేయలేడు సరికదా నలుగురు అన్నదమ్ములు అతనికే సేవ చేశారు అనేక మంది వెంట వచ్చి అనేక రకాలైన సేవలు చేశారు బ్రాహ్మణులు అగ్నిహోత్రాలు చేశారు ఆయన్ని వదిలిపెట్టకుండా వారు ఆయన వెంట తిరుగుతూ సేవ చేశాడు గురువైనటువంటి కనుక ఎన్ని రకాలుగా అతడు ఇప్పుడు రాచరికాన్ని అనుభవించాడే తప్ప సేవకత్వాన్ని అతడు పొందలేదు ఇప్పుడు ఏం చెబుతున్నాడు సేవకుడిగా కాక సలహాదారుడిగా ఎప్పుడు ఆ సమవర్తిని నేను ప్రార్థిస్తానో అప్పుడు నాకు ఆ రూపాన్ని ఎవరిస్తారు సమవర్తే ఇస్తారు రెండు కారణాల చేత నేను పొందగలుగుతా మొదటి కారణం అతని పుత్రుణ్ణి నేను రెండవ కారణం ఆయనే నాకు వర్రమిచ్చాడు గనుక ఈ రెండిటిని నిర్వర్తించగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే సమవర్తికే ఉన్నది ఆ కారణం చేత నన్ను గురించి దిగులు పడవలసిన పనుల నా దిగులంతా ఎవరి గురించే అంటే ఈ భీమసేనుని గురించి రూపంచేత గాని గుణం చేత గాని ఈ రెండింటి చేత ఎప్పుడైనా బయటపడతాడేమో అనేటువంటి భయం నాకు ఉన్నది ఏ రూపంతో ఉండగలుగుతాడు తన బలాన్ని కానీ శౌర్యాన్ని కానీ ప్రతాపాన్ని కానీ ఎలా మరుగుపరచగలుగుతాడు మరుగుపరచగలిగినప్పుడే కదా రహస్యంగా ఉండగలిగేది ఎలా ఏం చేయాలి అన్నాన్ని ఓ దిగులు నాకు పాక శాస్త్రంలో మంచి నైపుణ్యం ఉన్నది ఆ కారణం చేత నేను కూడా విరాటరాజు వద్దకే వచ్చి అయ్యా నన్ను వల్లవుడు అని పిలుస్తారు వలలుడు కాదండి వల్లవుడు ఆ వల్లవుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు ఏ విధమైనటువంటి మాంసమునైనా తేలికగా ఉండగలను అనేక రకాలైనటువంటి పక్వాన్నములను మీకు అందించగలను అనేక రకాలైనటువంటి చెట్లను నేను ఒక్కడనే కొట్టి కట్టెలుగా చేసి వంట చెరకును నేనే మోసుకురాగలను మీ వద్ద ఉండేటువంటి పశువులలో విద్వేషం కలిగితే జాగ్రత్తగా వినాలి మాట ఏమన్నాడండి ఏమంటాడని చెప్పాడు మీ వద్ద ఉండేటువంటి పశువులలో విద్వేషం కలిగితే ఆ విద్వేషాన్ని పోగొట్టడానికి ఆ పశువులను విడదీయగలను అంతేకాదు ఎదురు తిరిగితే ఆ పశువులు రెండిటిని సంహరించగలను అర్థమైందండి ఈ మాట విరాట రాజుకు చెప్పి నేను కూడా అక్కడే ఉంటా ఇంతకు ముందక్కడ పనిచేసేవయ్యా అని అడిగాడనుకో ఇంద్రప్రస్థంలో ధర్మరాజు ఇంట నేను వంట అని చెబుతా ఒక రాజు అండి ఆ రాజుగారి సోదరుడు మహాబలశాలి పర్వతములను కూడా పిండి చేయగలిగినంత బలము కలిగినటువంటి గదాదండము తప్ప ఇంకా దేనిని భుజమున ధరించినటువంటి వాడు ఇవాటి రోజున ఏం మోసుకొస్తానని చెబుతున్నాడు అండి కట్టెలు మోసుకొస్తానని చెప్పాడు గద తిప్పవలిసిన వాడు ఏం తిప్పుతానని చెబుతున్నాడు వంట గరిట తిప్పుతానంటున్నాడు అర్థమైందండి వృకోటరుడు అని పిలిపించుకునేటువంటి వాడు వల్లభుడు అని పిలిపించుకుంటానని తనంతట తాను చెప్పాడు అర్థమైందండి వ్యాస భగవానుడు అంటాడు కార్యు సైన్యం విధి సర్వై శాస్త్రవిధ వేద విధ ఏమి గొప్ప ధర్మం అండి విధివశం చేత ఎంతటి గొప్పవాడైనా ఏమవుతాడండి అధపాతాళానికి దిగవలసి వస్తుంది మానసికంగా దిగినా దిగకపోయినా హృదయగతంగా అతడు నీచుడు కాకపోయినా నీచమైనటువంటి స్థితిలో ఉండవలసిన స్థితి ఏర్పడుతుంది ఇద్దరే ఇద్దరు ఆ పనిచేశారు పురుషులలో ఇవాటి కూడా వంట ప్రసక్తి వస్తాయి ఎవరి పేరు చెబుతారండి ఇవాటి రోజున క్యాట చేసేవాళ్ళంతా వాళ్ళే స్త్రీలు కూడా ఉన్నారు లేకపోలేదు కానీ ఎక్కువ పర్సంటేజ్ ఎవరున్నారండి క్యాటరింగ్ మొత్తం అంటే ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు పోనీ వీళ్ళు ఏమైనా వ్యాపారంగా చేసిన వాళ్ళంటే ఎప్పుడో సరదాగా చెయి కాల్చుకున్న వాళ్ళే తప్ప పర్మనెంట్గా ఒంటింట్లోనే ఉన్నవాళ్ళు కూడా కాదు అయినప్పటికీ వాళ్ళు చేసిన పదార్థాలు అంత రుచికరంగా ఉన్నాయి అంటే వాళ్ళ ఇద్దరికి సహకరించిన వాడెవ్వరూ ఈ శ్లోకంలో చివరికి చెప్పారండి వ్యాసుడు ఏమని తెలుసా జల్పిత ఏ అగ్నిగోత్రం అనుగ్రహం ప్రేయసే వాళ్ళిద్దరికి కూడా అనుంగు స్నేహితుడై సహకరించి వాళ్ళ మాట నిలబెట్టినవాడెవడు మాకు వంట బాగా అవచ్చు అని వాళ్ళు చెబితే చెప్పవచ్చు ఏ వంట వాడు తీరా ఎప్పుడు తెలుస్తుంది మనకి బాగా చేస్తాడో లేదో నాలుగు మీద పెట్టుకున్న తర్వాత కదా తెలిసేది ఏమండి బాగా చేస్తానన్నాడు ఏం తినా అంటాడా తినేవాడు పెళ్లి చేసినా ఉత్సవం చేసినా ఏది చేసినా అండి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కోట్లు ఖర్చు పెట్టినా ఒక్కటి బాగుండకపోతే మొత్తం ఫెయిల్ అయిపోయినట్టే ఏమిటది చెప్పండి భోజనం ఆ వంట చేసేవాడు సక్రమంగా చేయకపోతే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వృధా ప్రయాస అవునా అది ఒక్కటి చేస్తే పది రూపాయలు ఖర్చు పెట్టినా వాడు ఆనందపడతాడు లక్షల దాకా అక్కర్లేదు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అందువల్లనే ఆనందం కలుగుతుంది అది తింటే కానీ రెండోది మనవన్నీ అన్నగత పురాణాలు అన్నం తింటే మాట్లాడతాము లేకపోతే రెండు రోజుల తర్వాత మాట్లాడతానని చెబుతాము నిన్నలా ఉపోసం అయ్యా ఇక ఎల్లుండిగా మాట్లాడుతానంటాడు రేపు కూడా మాట్లాడు వాడు అంత నీరసం కారణం ఏమంటే అన్నగత పురాణం చాలా గొప్పగా వండుతానని చెబుతా ధర్మరాజు గారి ఆస్థానంలో ఇంతకు ముందు పనిచేశాను ఆ ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసానికి వెళితే అటు తిరిగి ఇటు తిరిగి నీ గొప్పతనాన్ని తెలిసి నీవు ఆదరిస్తావని నీ ఇంటికి వచ్చానయ్యా అని చెప్పి అక్కడ చేరతాను ఎవరండి మాట చెప్పింది భీమసేనుడు యనా నకుల నీ సంగతి ఏమిటయ్యా అని అడిగాడు అర్జునుడు అన్నా అశ్వశాస్త్రం నాకు బాగా తెలుసు ఎటువంటి గుర్రములు ఎంత దూరం వెళ్ళగలవో ఎటువంటి గుర్రములు ఏ మార్గంలో ప్రయాణం చేయగలవో కొండలపైన గుట్టల కూడా ప్రయాణం చేయగలిగినటువంటి అశ్వములు ఎలా ఉంటాయో ప్రత్యేకించి లెక్క ఉన్నదండి దానికి అర్థమైందండి మనం ఆ కేదారం బదరి అటువైపు వెళ్ళినట్లయితే గుర్రాల మీద వెళ్ళ బదరికి అక్కర్లేదనుకోండి కేదారానికి గుర్రాల మీద వెళ్ళాలి లేదా నడిచి ఇప్పుడు ఆకాశ మార్గాన్ని పెడుతున్నారనుకోండి కలిగిన వాళ్ళంతా గుర్రం మీద వెళ్ళాలి అంటే ఎంత మంచురాళ్ళు ఉంటాయండి అవునా కాదా వాటి మీద నడుస్తూ ఉంటాయి ఆ గుర్రాలు నిజంగా వాటిల్ని చూసి అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు వీటికి నమస్కారం చెయ్యాలి కారణం ఏమంటే నా మనస్సులో ఉన్న మాట దేవతాశ్వములండి అవి వాడు ఆరేడు గుర్రాల కలిపి ఒకడే యజమాని ఉంటాడు వాడు మధ్యలో నడుస్తూ ఉంటాడు మంద గుర్రం దగ్గర ఉండడు వాడు ఏమండి ఆ పైగా గుర్రాలు ఎక్కడ నడుస్తాయంటే ఏడ్చిలో నడుస్తాయ ఒక అడుగు పక్క కేసిందా అమ్మ అని అరిచే రూపు కూడా ఎవ్వడికి వినబడదు పెద్ద లోయ ఇటువైపేమో పెద్ద పర్వతం ఆ మంచు పర్వతం నీళ్లు కారుతూ ఉంటాయి జారిపోతూ ఉంటుంది అయినా ఆ గుర్రాలు మనల్ని తీసుకువెళ్ళి ఆ కేదారేశ్వరుని వద్ద నిలబెడతాయండి కనుక మనం ఎవరికి నమస్కారం చేయాలి ముందు ఆ శివములకు నమస్కరించాలి వెళ్ళేదాకా కాకుండా మధ్యలోనే కేదారేశ్వరుడు కనపడతాడు ఇంకా కేదారం కొంచెం నయ్యం అండి ఏమంటే దీనికన్నా ప్రమాదకరమైనది ఏదయ్యా అంటే అమర్నాథ్ అసలు అమర్నాథ్ దోవ ఈ బళ్ళ వెడలు పెంతుందో అంటే ఉంటుంది దీంట్లోనే నడిచి వెళ్ళేవాళ్ళు దీంట్లోనే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు దీంట్లోనే అమ్మ చెప్పండి వాడు పుట్టినరోజు వాళ్ళ అమ్మతో కలిసి విశ్వజనని వద్దకు వచ్చాడు వాడు చాలా దివ్యమైనటువంటి సన్నివేశం ఆ పిల్లవాడికి అనంతమైన వైభవం కలగాలిని మనం అంతా కోరుకుందాం నివ్యాత్మస్వరూపులరా గుర్రాలు ఏవి ఏవి ఎంత దూరం ఎలా పరిగెట్టగలుగుతాయి ఒకవేళ వాటికి ఏదైనా అస్వస్థత కలిగితే ఏ ఔషధములు వాడాలి ఏ గుర్రములు ఎటువంటి తత్వం కలిగినడు కాంపోజ జాతి గుర్రాలు ఉన్నాయేటండి ఇవాడు రోజున కారులు మనం మన దోవ తప్పితే అది చెప్పడం గురించి మనం చెప్పుకున్నాం ఆ కాంపోజ జాతి గుర్రాలు ఉన్నాయే దాని వీపు మీద చరిచి పలానా చోటికి నేను వెళ్ళాలి అని చెబితే వాడు గుర్రం మీద కూర్చొని నిద్రపోయినా సరే వాడిని తీసుకుని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పినాయో అక్కడికి వెళతాయేటండి ఎందుకంటే యజమాని హృదయం తెలిసి ప్రవర్తించేవి అందుకనే వాటికి కాంభోజాతి అన్నారు అర్థమైందండి అంత దివ్యమైనటువంటి జాతి గుర్రాలు కాంభోజీ జాతి గుర్రాలు అసలు కాంభోజీ అంటేనే శ్రేష్టం అండి సంగీతంలో కూడా రాగం ఉన్నది కాంభోజీ రాగం చాలా తీయగా ఉంటుంది మెత్తగా మృదువుగా ఉంటుంది ఏమాత్రం కఠినత్వం కనబడినటువంటి రాగం దూదివలే దూది పింఛ ఉంటుంది ఆ కాంభోజీ రాగం చాలా దివ్యమైనటువంటిది ఇంతేపు చెబుతున్నా అనొచ్చు కదలా అంటే నాకు తెలీదు రాగం పేరు తెలుసు అంతే తప్ప లక్షణం తెలీదు తర్వాత వారి వారి అడిగి పాడించుకుందాం ఏమండి కాకి కోకిల రెండు ఒకే రకంగా ఉంటాయి కానీ కాకి అరిస్తే మనం వెళ్లేం నేను అటువంటి వాడిని మనకు రెండు కోకిల దొరికినాయి అర్థమైందండి కనుక ఆ అనురాధ గారిలో ప్రత్యేకత ఉన్నదండి ఆ గాత్రంలో వెన్న ఉన్నది రెండోది ఘంటసాల వెంకటేశ్వరరావు గారిలాగా పైసాకి వెళ్ళినా కానీ అందులో తేడా రాదు శృతి మారదు ఒక్కొక్కప్పుడు పైసా అని ఉన్నదండి సా దాని తర్వాత మళ్ళీ ఇంకో సా ఉన్నది అర్థమైందండి అది సాధన చేయగలిగినటువంటి వాడికి గొంతు పోవడం అనేది ఉండదు ఆ పైసాకు ప్రత్యేకత కూడా ఉన్నది మా మేనమావ గారు కూచిపెట్ల కోటేశ్వరరావు గారు చెప్పేవాడు పైసా పలికితే గానీ పైసలు రావురా అనేవాడు అక్కడి దాకా వెళ్ళి చేయగలిగిన వారు ఎవరయ్యా అంటే సంగీత ప్రపంచం మొత్తం మీద ఒక్క ఘంటసాల వెంకటేశ్వరరావు గారు రెండవది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంట మిగతా వాళ్ళంతా కూడా పైకి మంగళంపల్లి వారు కూడా పైకి వెళ్ళాలి అంటే ఒక రకంగా కష్టపడుతూనే పెడతాడు ఆయన కానీ అనురాధ గారి గాత్రానికి ఆ సౌలభ్యం ఉండదు ఎక్కడికి వెళ్ళిన రెండవ విషయం ఏమంటే మొన్నవో కీర్తన పాడుతూ మంగరంలో పాడి అతి మందరానికి వెళ్ళి అక్కడి నుంచి పై స్థాయికి వెళ్ళారు ఒక్కసారి మందరం అతిమందరం అక్కడి నుంచి ఆ పై స్థాయికి ఉన్నట్టుండి ఎక్కడ ఏమాత్రం శృతిలో భేదం లేదు అటువంటి ఆ సౌలభ్యం అసలు తమిళనాడు వాళ్ళందరికీ భగవంతుడు ఇస్తాడేమో ఆ కావేరీ నీళ్ల మహిమ ఏదో అయ్యుంటుంది అంతేనా అండి నీళ్ళు చాలా దివ్యమైనటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళందరూ అంత గొప్పగా పాడతారు చిన్న చిన్న పిల్లలతో సహా ఎంతో మందిని విన్నాం ఆ పాట పాడే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది తమిళనాడు వాళ్ళకి అంత చక్కని గాత్రం ఇంకా లలిత గారి గురించి లలిత గారే కదండి చెప్పవలసిన పని లేదు వాళ్ళ కుటుంబం అంతా సంగీత కుటుంబమే వాళ్ళ తాతగారిని నేను చూశాను వాళ్ళ అమ్మగారిని చూశాను ఇప్పుడు ఆవిడ్ని చూస్తున్నాను అందరూ సంగీత విద్వాంసులే ఆవిడ పాడుతుంటేప్పుడప్పుడు వాళ్ళ తాతగారు కనపడుతూ ఉంటారు ఎందుకంటే గొప్ప గొప్ప సంగతులు వేసేవాడు కాదు ఆయన చాలా చిన్న చిన్న లిటిల్ బిట్స్ అవి కూడా కదిలిస్తూ ఉండేవి అంత సొగసైనటువంటి సంగతులు పలికేవి అటువంటి సంగతులు అప్పుడప్పుడు వారి కాత్రలు కూడా వినబడుతూ ఉంటాయి పరిపూర్ణంగా కాకపోయినా అంత చక్కని కోకిలను రెండు దొరికినాయి మనం ఇవాళ్ళ మాత్రం అయిపోయిన తర్వాత కాంభోజ రాగంలోనే కీర్తన పాడించుకుందాం ఇద్దరిలో ఎవరు పాడినా సరే ఆ కాంభోజ జాతి అంటే అంత దివ్యమైనటువంటిది ఇంగితం ఇంగితము తెలిసినటువంటి గుర్రములు ఏవైతే ఉంటాయో వాటిని కాజితి గుర్రములు అంట కనుక ఆయా గుర్రముల య వ్యవస్థ వాటి పరిపాలన వాటి సంగతి ఇవన్నీ చూడడం నాకు చాలా ఇష్టం నేను గ్రంథులు అనే పేరుతో ఆ గుర్రాల దగ్గర కాపలా కాస్తూ ఉంటా వాణ్ణే సామగ్రంథి అని కూడా పిలుస్తారు తామగ్రంథి అని ఆ కవిత్రయం పేర్లు పెట్టింది వ్యాసుడు మాత్రం కేవలం గ్రంథులు అని మాత్రమే పేర్లు పెట్టాడు ఆంధ్ర భారతంలో తామగ్రంథి అని ఉన్నది వ్యాసభారతంలో గ్రంథులు అనే మా గ్రంథ అనిచ్చాడు కారణం చేత నేనలా ఉంటానయ్యా ధర్మరాజు దగ్గర గుర్రాలను జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడిని అని నేను కూడా చెబుతా మొత్తం ధర్మరాజు దగ్గర ఉండే పని వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నట్టు లెక్క విరాట్ రాజుగారి దగ్గరికి వస్తున్నట్టే నువ్వేం చేస్తావురా సహదేవుణ్ణి అడిగాడు నాకు ఆవులు చాలా ఇష్టం అన్నయ్యా నేను తంత్రిపాలుడు అనే పేరుతో ఆవులను కాస్తూ ఉంటాను జాగ్రత్తగా చూస్తా మీ అందరికన్నా నేనే సుఖంగా ఉంటా ఎందుకంటే విరాటరాజు గారికి ఉన్న ఆస్తి ఆవులే ఎక్కువ ఆ ఆవులను కాపాడటం వల్ల మీ అందరికన్నా ఎక్కువ జీతం ఎవరికి నాకే వస్తుంది అర్థమైందా కనుక మీడేదో కష్టపడుతున్నాడు బాధపడుతున్నాడేమో అని మేము మాత్రం మీరు అనుకోవలసిన పని లేదు అత్యవసరమైతే నాకు వచ్చినటువంటి జీతం మీకు కూడా సర్దుత ఖచ్చితంగా మాట అన్నాడండి వాడు ఎందుకంటే భవిష్యత్తు పూర్తిగా తెలిసినవాడు ఆ తరువాత వీళ్లకు కావలసిన సంభారములు ఏర్చి కూర్చుకోవడానికి సహదేవుడు ఇచ్చిన ధనముతోనే కూర్చుకున్నారండి ముందుగా వాళ్ళు ఎవరు పాండవులు ఎప్పుడు అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఆ సహదేవుడు దాచి ఉంచిన ధనం చాలా గొప్పగా చెప్పాడు ఆ సందర్భంలో వ్యాస భగవానుడు వీళ్ళంతా అయిపోయిన తర్వాత అన్నారు చెప్పిందండి మాలిని అనే పేరుతో నేను ఆ విరాటరాజు గారి భార్య వద్ద చలికత్తగా పనిచేస్తా ఆ మాట అనేటప్పటికీ అశ్రుపూరియా ద్వయోనయనం ఆవిడ రెండు కళ్ళు నీళ్లు గారినాయండి కేవలం ఆవిడ ఒక్కత్తికేనా అంటే ధర్మనందనుకు కూడా దుఃఖం వచ్చిందట ఇంటి వద్ద కానీ తన వద్దకు వచ్చిన తరువాత కానీ అనేక మంది పరిచారికల చేత కూర్చుంటే పరిచారిక నుంచుంటే పరిచారిక అనేక రకాలైన సేవలు చేయించుకున్నటువంటి ఆ ద్రౌపది అగ్ని పునీత అయినటు అందుకనే ఆ ధర్మరాజు పిలిచేటప్పుడు కూడా ఏమని పిలిచాడా ద్రౌపది అనలా అన్నట్టుగా చెప్పాల వ్యాసుడు ఇప్పుడే ఏం చెప్పాడు అన్నాడు అటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైన స్థితి కలిగినటువంటి ఆవిడ ఇవాటి రోజున ఆ విరాట రాజుగారి భార్యకు చలికత్తెగా పనిచేస్తాను చలికత్తెగా ఉంటాను సైరంధ్రి అనే పేరుతో అక్కడ చేరుతాను సైరంధ్రి అంటే అర్థం వ్యభిచారి అని రాశారండి ఒకనొక సినిమాలో వ్రాసినాయన కూడా ఎవరో చెబుతా ఇప్పుడు లేడు గనుక అర్థమైందండి కొండవీటి వెంకట కవి గారు చాలా దుర్మార్గం సైరంధ్రి అంటే పూలు మాలలు కట్టేది అని అర్థం మరి ఆయనకి ఎక్కడ కనబడిందో వ్యభిచరించదని తెలియదు కానీ పూలు మాలలు కట్టడం పూలు మాలలు కట్టే వాళ్ళను సైరంధ్రి అంటారు జడ అల్లేవారిని సైరంధ్రి అంటారు అనేక రకాల పూల చెడలు తయారు చేసే వాళ్ళను సైరంధ్రి అంటారు అంతే తప్ప ఇంకొక రకంగా మాట్లాడా నేను సైరంధ్రి అనే పేరుతో అక్కడికి చేరుతాను గురించి మీరు దిగులు పడవలసిన పని లేదు కష్టం వచ్చినప్పుడు కాకపోతే ఓర్పు సుఖంగా ఉన్నప్పుడు దాని పని లేదు కదా ఎప్పుడు ఓరిమితో ఉండాలి మనం కష్టాల్లో ఉన్నప్పుడే ఊరిమితో ఉండాలి ఆ ఓర్పు కూడా ఎంత ఉండాలి అంటే భూదేవికి ఎంత ఓర్పు ఉండాలో ఉన్నదో అంత ఓర్పు ఉండాలి ఆ కారణం చేత అంత ఓర్పు స్త్రీకి కనుక లేకపోయినట్లయితే స్త్రీ అనిపించుకోబడదు నన్ను గురించి మీరు దిగులు పడవలసిన పని లేదయ్యా బాధంతా ఎవరి గురించి అంటే అర్జునుని గురించి అన్నది ఇప్పటిదాకా ధర్మరాజు ఎలా ఉంటాడో భీముడు ఎలా ఉంటాడో నకులుడు ఎలా ఉంటాడు సహదేవుడు ఎలా ఉంటాడో చెట్టు చివరికి ద్రౌపది ఎలా ఉంటుందో కూడా చెప్పారు కానీ అర్జునుడు మాత్రం చెప్పాల ఇంతవరకు ఇక్కడే మొత్తం అందరూ ఉన్నారండి గౌమ్యుల వారు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు సేవకులు ఉన్నారు అందరు పరివారం అంతా అక్కడే ఉన్నారు వారి మధ్యనే ఈ విచారణ అంతా జరిగింది ఎందుకు జరిగిందంటే ప్రతి ఒక్కరి మీద వాళ్లకు నమ్మకం విశ్వాసము ఉన్నది కనుక ఆ ఉన్నవాళ్ళు కూడా వీళ్ళ పట్ల సమయం చూచి వెన్నుపోటు పొడుద్దామనుకునేటువంటి వాళ్ళెవ్వరూ అటువంటి సరి అయిన తత్వం కలిగిన వాళ్ళు కనుకనే అక్కడ ఉంచారు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అర్జునుడు సంగతి వచ్చింది అర్జునుడు చెప్పాడు అన్నా విధిరేపురస్కృతం శాపం కురుతే దేవలోకానికి నేను వెళ్ళినప్పుడు ఊర్వశి నన్ను కోరుకుంది ఆ ఊర్వశిని నేను నిరాకరించాను నీవు క్లీపుడవతావు అని శాపం పెట్టింది నా జనకుడైనటువంటి దేవేంద్రుడు ఉపయుక్త సమయే నీకు కావలసిన సమయంలో దాన్ని ఉపయోగించుకుంటావు కాక అని వరమిచ్చాడు కనుక ఇప్పుడు నేను దాన్ని ఉపయోగించుకుంటా తృతీయ ప్రకృతిగా మారుతా అన్నాడండి తృతీయ ప్రకృతి అంటే ఏమిటండి ప్రకృతిలో ప్రథమ ప్రకృతి పురుషుడు ద్వితీయ ప్రకృతి స్త్రీ తృతీయ ప్రకృతి ఎవరయ్యా అంటే అటు స్త్రీ ఇటు పురుషుడు కానటువంటి నేను అలా ఉంటాను అర్జున నీ యొక్క భుజముల పక్కన బాణములు గీసుకుపోయినటువంటి గీతలు ఎన్నో ఉన్నాయి అర్థమైందండి చేయి ఇలా పెట్టి ఆకరణాంతం లాగి వదిలితే అది వక్షస్థలం వేపున ఈ భుజము దగ్గర నుంచి ఏముంటాయి వాళ్ళకు గీతలుంటాయి ఈ గీతలన్నిటినీ ఎట్లు మరుగుపరిచేదవయ్యా క్లీపులు ఏ విధంగా వేషధారణ చేస్తారో నేను కూడా అలాగే ఉంటాను కనుక ఏవి ఎవరికి కనబడే అవకాశం లేదు ఒకవేళ బాణములు వేసి వేసి చేతులు కర్రకుగా ఉన్నట్లయితే గాజుల చేత కరకుదనాన్ని మూసేస్తా అంతే తప్ప మీరేమీ భయపడవలసిన పని లేదు రెండో విషయం ఆవిడ శాపం ఉంది కనుక దాన్ని నేను ఎప్పుడు ఆవహించుకున్నానో ఆ క్లీపులు ఎలా ఉంటారో నేను అలాగే తయారవుతాను కదా కనుక మనం ఏమీ దాని గురించి ఆలోచించవలసిన పని లేదు నిశ్చింతగా ఉండవచ్చు కనుక ఇప్పుడు ఆరుగురు ఏ రాజుగారి ఆస్థానంలో ఏ విధంగా ఉండాలో వాళ్ళు నిర్ణయించుకున్నారండి నిర్ణయించుకున్న తరువాత ధర్మనందను చెప్పాడు దౌమ్యుల వారికి అయ్యా ఈ అక్షి అగ్నిహోత్రములనన్నిటినీ త్రిపద మహారాజు వద్దకు తీసుకువెళ్ళి అక్కడ వాటిని కాపాడవలసినదిగా కోరుతున్నాము ఇప్పుడు మనకేం అర్థమైందో చెప్పండి అగ్నిహోత్రం కానీ దేవతార్చన కానీ బ్రాహ్మణునకు ఎప్పుడూ వెంటనే ఉండవాలి అర్థమైందండి ఎక్కడ ఉన్నా సరే వాడు దేవతార్చన చేసుకోవాల్సిందే అందుకనే పూర్వం స్లీపర్లో వెళ్ళే వాడిని ఇప్పుడు ఖచ్చితంగా ఏసీలోనే పెడుతున్నా ఎందుకంటే చక్క విశాలంగా ఉంటుంది ఎవరు ఆకరు అక్కడ కూర్చొని దేవత అర్చన చేసుకోవచ్చు స్నానం చేసేయచ్చు ఏమండి నీళ్లు ఎలా దొరుకుతాయి రా ప్రశ్న అడగవచ్చు మడి మడి మడి అని చస్తున్నావుగా మూడు రోజుల నుంచి ఎట్లా దొరుకుతాయి అంటే గంగాచలం ఉన్నదండి నా దగ్గర కానీ మార మానటం మాత్రం మానకూడదు ఎంత శాస్త్రం చెప్పిందంటే ఒకవేళ నీళ్లు కూడా దొరక్కపోతే ఏమండి యో గంగే బృయాతి యోజనా ముత్యతే సర్వపా మంత్రాన్ని చెప్పుకుంటే ఈ కుడి చెవిలో నుంచి నీళ్లు వస్తాయి రా జంహు మహర్షి యొక్క వరమది ఆ నీరు వచ్చింది అనుకుని సంధ్యావందరం మొత్తం పారాయణం చేయి అంతేగాని మాంటానికి మాత్రం వీరు అందుకని ఖచ్చితంగా చేసి తీరవలసిందే దేవతార్చన కూడా చేసుకోవలసిందే అది చేస్తే తినాలి లేకపోతే మానాలి వాడికి ఎప్పుడు పెడితే అప్పుడు మనం తినాలి అటువంటి స్థితిలో ఉండాలి కనుక ప్రతి బ్రాహ్మణునకు అగ్నిగోత్రము దేవతార్చన ఆ రోజుల్లో ఈ రెండు ఉండేవి ఆ అగ్నిగోత్రంలో వేయడానికి పుటాలు పుట్టాలంటే తెలుసు కదండి ఆవు పేడతో చేసిన ఉండలు చిన్న చిన్న గోళీలాగా చేసి బస్తాల్లో పోసుకుని ఆ బ్రాహ్మణులు అరణ్యాల్లో మీదేసుకుని మోసుపోతూ ఉండేవాళ్ళండి ఆ అగ్నిహోత్రం మీద వాళ్లకు ఎంత శ్రద్ధ చేయవలసినటువంటి కర్మ పట్ల ఎంత శ్రద్ధ ఒక్కసారి మనం నిశ్చితంగా ఆలోచిస్తే మనము ఎట్లా బ్రతుకుతున్నాము అని ఒక్కసారి మనల్ని మనం చూసుకుంటే చాలా భయంకరమైనటువంటి స్థితి మన జీవితంలో మనకి కనబడుతుంది ఒక నియమం చేత కానీ ఒక ఆచారం చేత కానీ ఒక కర్మ చేత కానీ వాళ్ళతో పోల్చుకునేటువంటి స్థితి ఇదేదో ద్వాపరయుగమయ్యా అని మీరు కలియుగంలో కూడా అంత దివ్యమైనటువంటి స్థితి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారండి నేను చూసా నోరి సీతారామ శాస్త్రి గారిని తెనాల్లో ఉండేవాడు ఒక ఆయన సంస్కృత కళాశాలలో అధ్యాపకుడు అర్థమైందండి నేను కూడా సంస్కృతి లెక్చరర్ని కనుక పేపర్లు దిద్దడానికి వచ్చి అమ్మా యూనివర్సిటీకి యూనివర్సిటీ పేపర్లు దిద్దడానికి వెళ్ళామా వెళితే ఆయన ఉండే గది దగ్గర నుంచి రిక్షాలో వచ్చేవాడు ఆయన ఎట్లా వచ్చేవాడో తెలుసా అండి ఆటోలో వచ్చేవాడు కాదు ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతాయి రిక్షాలో ఎట్లా వచ్చేవాడు రిక్షాకి ఇలా ఫ్రేమ్ వల్లే ఒకటి ఉంటుంది కదండి ముందు దాన్ని పట్టుకుని నిలబడి వచ్చేవాడు నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు ఏమయ్యా కూర్చుని రావచ్చు కదా నిలబడుతున్నావు ఏమిటయ్యా అంటే అదిగా శర్మగారు ఆ సీటు మీద ఎటువంటి వాళ్ళు కూర్చున్నారో ఎవరు కూర్చున్నారు మళ్ళీ మనం కూర్చుంటే మైలు పడిపోతాం కదా అందుకోసమని నేను నిలబడి వస్తున్నానయ్యా గొప్పవాడివయ్యా మనకు నవ్వుగానే ఉంటుంది కానీ ఆచార విషయానికి వస్తే అంత జాగ్రత్తగా ఉంటే కానీ దానివల్ల ప్రయోజనాన్ని వాడు పొందలేదు అర్థమైందండి ఖచ్చితంగా పేపర్లు తిట్టి వెళ్ళి కట్టె పుల్లలు తెచ్చుకుని మూడు లాళ్ళు పెట్టి ఆ పుల్లలతోనే వంట చేసుకుని ఆ వంట తినేవాడు నన్ను కూడా భోజనానికి పిలిచాడు పుల్లల మీద అంతే తప్ప ఎవరింటికి వెళ్ళేవాడు కాదు ఎవరు పెట్టినా తినేవాడు కాదు ఆయన పెట్టుకున్న ఆచారాలు కనుక కలియుగల్లో కూడా అంత శాస్త్రోక్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పూర్తిగా వదిలేసి అన్నీ సర్దుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి సర్దుకుని ముందుకు వెళ్ళకపోతే లోకంలో బతకగలుగుతామా చెప్పండి బ్రతకలేము మనం ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు మనం అడి ఆచారాలు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని ఎక్కడికి వెళ్ళిన చోటల్లో మాట చెబితే వాళ్ళు ఏం చేస్తారండి తరివేస్తారు మొన్న మనం చెప్పుకున్నామే అవధూతేంద్ర సరస్వతి స్వామి రఘువరదాసు గారు ఆయన మంచి మాట చెప్పాడు వాళ్ళు మడిగట్టుకున్నారా లేదా అని నువ్వు అనుకోకయ్యా నువ్వు మడిగట్టుకు తిను వాళ్ళు ఎట్టా వండితే నీకెందుకు నువ్వు మాత్రం ఏం చేస్తావు మడిగట్టుకు తిను ఎవరు ఎలా చేస్తున్నారు అనే దాంతో నీకేమీ సంబంధం లేదు చాలా గొప్ప మాట అండి అది కనుక దివ్యాత్మస్వరూపులరా ఈ ధౌమ్యులవారు ఈ అగ్రిగోత్రములనన్నిటినీ తీసుకువెళ్ళి ఎక్కడ కాపాడాలి ద్రుపద మహారాజు గారి ఆ స్థానంలో ఈ బ్రాహ్మణులంతా ధౌమ్యుల వారికి సహకారంగా అక్కడే ఉంటారుగాక కనుక ఈ బ్రాహ్మణులు ధౌమ్యులు మొత్తం వెళ్ళి ఎక్కడున్నారండి ఇప్పుడు వెళ్ళి ఉండాలి ద్రుపద మహారాజు దగ్గర ఉండాలి మిగిలినటువంటి సేవకులు వీళ్ళంతా మీ రథాలను స్వీకరించి ద్వారకా నగరము చేరవలే మిమ్ములనందరినీ జాగ్రత్తగా చూసేవాడు ఎవరయ్యా యావత్ బ్రహ్మాండములనన్నిటినీ జాగ్రత్తగా చూసేటువంటి ఆ పరాత్పరుడే అక్కడ మిమ్ములను జాగ్రత్తగా చూస్తాను మేము ఎక్కడికి వెళ్ళింది ఏ ఏ రూపాలతో ఉన్నది ఎవ్వరికీ తెలియరాదు మీద ఉండే విశ్వాసంతో మీరు ఉండగానే మేము ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం ఆ విశ్వాసాన్ని మీరు వమ్ము చేసుకుంటే మళ్ళీ మేము పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అలవాటు అయ్యింది మాకు కనుక మళ్ళీ చేయడానికి మాకేమిబ్బంది లేదు కానీ మాతో పాటు మీరు కూడా ఇక్కట్లు పడుతున్నారు కదా కష్టాలు పడుతున్నారు కదా కనుక మా పట్ల ఉండేటువంటి ప్రేమాధిక్యం చేత ఈ విషయాన్ని అందరికీ అర్థమవుతోందండి చెప్పేది నా దోహన్ నేను చెప్పుకుపోతున్నాను తెలుస్తున్నది కదా మా పట్ల ఉండేటువంటి ప్రేమాధిక్యం చేత ఎవ్వరికి విషయాలను తెలియనివ్మాకండి కనీసం కృష్ణ పరమాత్మకు కూడా చెప్పరాదు ఎవరండి మాట చెప్పింది ధర్మానందనుడు కృష్ణ పరమాత్మకు కూడా చెప్పరాదు ధౌమ్యుల వారు చిరునవ్వు నవ్వారు మేము చెప్పాలా మహానుభావుడికి ప్పుడు ఇక్కడ మాత్రం లేడా అని అడిగాడు అంత మాత్రమే కాకుండా పాండవులరా నేను మీకు ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఇప్పటిదాకా మీకు పరిపాలనా విషయాలు తెలుసు పరిపాలించదని తెలుసు అధికారం తెలుసు సేవలు పొందదని తెలుసు కానీ ఒక రాజుకు సేవ చేయడం మీకెవరికి తెలియదు ఇప్పుడు మీరు మీ కన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి రాజుకు సేవ చేయడానికి వెళుతున్నారు ఒక రకంగా ఆలోచిస్తే ధర్మనందన నీకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఎవరు విరాట రాజు ఎంత ధనాగారం ఉన్నా అతడికి ఒక ప్రక్కన పిరికితనం కూడా ఉన్నది కేవలం పిరికితనమే కాకుండా మరో ప్రక్కన సందేహము అనేది కూడా ఉన్నది ప్రతీదానికి అనుమానమే ఆ విరాట్ రాజుకు సంశయాత్మా వినశ్యతి అని సూత్రం అర్థమైందా అండి అనుమానం ఉన్నటువంటి వాడు బాగుపడేటువంటి అవకాశం లేదు వాడు సుఖపడలేడు వాడితో ఉన్నవాళ్ళు కూడా సుఖపడరు అర్థమైందా అండి అందుకని సంశయం అనేది ఉండరా అటువంటి సంశయం కూడా కలిగినటువంటి వాడు విరాట్ రాజు పనికితనం కలిగిన వాడు అలా ఉంటూనే ధైర్యంతో సాహసంతో రోజులు గడుపుతున్నాడు ధనాగారం బాగానే ఉన్నది మిమ్ములను ఆదరించగలిగినటువంటి హృదయం కూడా ఉన్నది మీరు అక్కడికి వెళ్ళడం ధర్మమే కానీ మీరు ఎలా ఉంటారు అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలి జాగ్రత్తగా వినండి అధికారం ప్రపంచే ధర్మ ఆధికం ఏ తత్ప్రభవదు విరాటం కుల సర్వై అధికారి అయినటువంటి వాడికి ఎంత పండితుడైనా నమస్కరించవలసిందే తప్ప నేను పండితుణ్ణి కదా నీవే నాకు నమస్కరించాలి అని ఎప్పుడు అనుకోకూడదు ఇంకొక విషయం చెప్పాడండి చాలా అందంగా సింహాసనం రాజుగారి ముందు నేను చాలా గొప్పవాణ్ణి కదా అని ఆ రాజు కూర్చునేటువంటి సింహాసనంలో కానీ వాడు ఎదురుకుండా ఉండే సింహాసనంలో కానీ ఎప్పుడు కూర్చోరాదు ఏం చేయాలండి స్థాప నిలబడే ఉండాలి ఎప్పుడు ఆజ్ఞ అయితే అప్పుడు కూర్చోవాలి అప్పుడు కూడా కింద కూర్చోడానికి ప్రయత్నం చేస్తే వాడంటే వాడు పైన కూర్చోవయ్యా అని చెబితే అప్పుడు పైకి వెళ్ళాలి రాజువద్ద ఉండేటప్పుడు ఆ రాజు ఉండేటప్పుడు పక్క చూపులు ఎప్పుడు చూడకూడదు రాజుతో మాట్లాడే సమయంలో నోటికి చేతిని అడ్డు పెట్టుకుని మాట్లాడాలి అడగకుండా రాజుకు ఏ సలహా ఇవ్వకూడదు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటున్నారా పాండవులరా రాజు అడగకుండా ఏ సలహా చెప్పకూడదు ఒకవేళ రాజు ప్రేమ పూర్తిగా ఉన్నాడు నాకు చాలా అనుకూలంగా ఉన్నాడు కదా అని మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించరాదు ఆ రాజు ముందు పెదవులు కొరకటం కానీ దగ్గటం కాని ఉమ్మి వేయటం కాని ఇటువంటి పనులేమి చేయరాదు కంటితో సైకలు చేయటం కూడా చేయరాదు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏమండి తూల్చెట్టు గారు ఏం చెప్పాడండి గొప్ప పచ్చని చెప్పాడు రాజు మత్తు వారి ఆత్మవ్యంబుల్ ఎంత గొప్ప మాట అన్నాడు అపేక్ష వాటి మీద ఉన్న కోరిక రాజులు మత్తులు వాళ్ళు ఎప్పుడు ఏ రకంగా ఇప్పుడు భుజం మీద చేస్తాడు రేపు పొద్దున మెడ మీద చేసి గెంటేస్తాడు అర్ధచంద్ర ప్రయోగం అన్నారు అర్ధచంద్ర ప్రయోగం అంటే ఏమిటండి చేయి ఇట్టా పెట్టి అని అర్థం గెంటేసాడు అంటే బాగుండదని కాస్త పాలిష్డ్ లాంగ్వేజ్ అర్ధచంద్ర ప్రయోగం చేశాడండి అంటారు కనుక భుజం మీద చేయి వేస్తాడో మెడ మీద చేయి వేస్తాడో తెలీదు రాజులు మత్తులు వారి సేవ నరక ప్రాయంబో ఇదేదో సంతోషం కాదు నరకంతో సమానం వారిచ్చునంబో దాక్షి చతురంతయాగి భూషాదు అతృజ్ బీజంబుల్ ఒకే సమాసం మొత్తం మరి తృప్తి పొంది మరి ఏం కావాలయ్యా జ్ఞాన లక్ష్మి పరిణామతో శ్రీకాళహస్తి జ్ఞాన లక్ష్మి జాగ్రత్త పరిణామ ఊరికే ఉత్త జ్ఞాన అడగలేదండి జాగ్రత్ పరిణామము మెలకువతో ఉన్న జ్ఞాన లక్ష్మి కావాలి అంత దివ్యమైన స్థితిని కలిగించమని అడిగాడు సామాన్యమైనది కాదు రాజుల యొక్క సేవ ఏదో రాజస్థానాల్లోకి వెడుతున్నాం హాయిగా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని మాత్రం అనుకోమాకండి ముఖ్యంగా భీమసేనా నీకే చెబుతున్నానయ్యా ఎవరండి చెబుతున్నది పురోహితుల వారు ౌమ్యుల వారు నువ్వెవడవయ్యా నాకు చెప్పడానికి అనేటువంటి అవకాశం లేదు సర్వ హక్కులు ఉన్నాయి పురోహితులకు ఏమంటే ఇప్పటికి కూడా పురోహితులు సరాసరి వంటింట్లో వెళ్ళిపోయి కావలసిన వస్తువులు తెచ్చుకోగలరు ఇప్పటికీ అటువంటి ఇళ్ళు ఉన్నాయి అటువంటి పురోహితులు ఉన్నారు అంత స్వాతంత్ర్యాన్ని ఉంచేటువంటి వాళ్ళు కనుక జాగ్రత్తగా ఉండాలి భీమసేన నకుల సహదేవులకు పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే మీ వద్ద కూడా నేను చెప్పినట్టే మెలుగుతూ ఉంటారు వాళ్ళు ఈ పన్నెండు సంవత్సరాల నుండి మీ యొక్క స్థితిగతులు నేను చూస్తున్నాను కదా పూర్వం అంటే ఏదో మీ పిలిచినప్పుడు వస్తున్నాను ఆ పని చేయించి వెళ్ళిపోతున్నా కానీ ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఎవరితో ఉన్నాను నేను మీతోనే ఉన్నా కనుక ముఖ్యంగా చూడవలసింది దాన్ని ఆచరించవలసింది ఎవరయ్యా అంటే భీమసేనుడు ఏమాత్రం క్రౌర్యాన్ని పొందరాదు క్రోధమును చేయించాలి ధర్మమును విడవరాదు రాజుకు ప్రియము కదా అని ఎవరి పట్ల కొండెములు చెప్పరాదు పిశునత్వే నే అన్నాడు పిశునత్వము అంటే కొండెములు చెప్పుట అన్నారండి చెప్పడం ఆ రాజుగారి చెవి దగ్గర చేరి జోరీలాగా వాడటాగండి వీడి తాగండి వీడిట్ాగండి వాడతాగండి ఇట్లా చెబుతూ ఉంటే విని విని విని ఏం చేస్తాడు నువ్వెట్టాగురా అంటాడు వాడు అందుకని ఆ స్థితికి మనం తెచ్చుకోరాజు యొక్క శత్రువులను పొరపాదున కూడా కీర్తించరాదు అతడికి శత్రువులైనటువంటి వాళ్ళను అతడు మంచిగా అనురాగంగా ఉన్నాడు కదా అని స్వతంత్రించరాదు చాలా జాగ్రత్తగా ఉండాలి రాజు ఏదైనా ఒక కర్తవ్య నిర్వహణ నిర్వహణకు పంపితే ఎలా ఉండాలో చెప్పారండి ఇవన్నీ కూడా కేవలం రాజుల దగ్గర ఉండి సేవ చేసే వాళ్ళకే కాదండి ఉద్యోగస్తులకు అందరికీ ఉపకరించేటువంటి సూక్తులు అయితే ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారు అందరూ రిటైర్డే కనుక పెద్ద సమస్య లేదు ఏమండి ఇంకా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండి ఉంటారు మొత్తం అంతా రిటైర్డేగా ఒకరు ఉన్నారంటే ఆవిడ కూడా ఎప్పుడు రిటైర్ అవుతుందని చూస్తున్నాం మొత్తం అందరం కలిసి ఒకేసారి ఓ సంవత్సరం పాటు ఎక్కడా ఉండకుండా మొత్తం తీర్థయాత్రలు అన్నీ చేసి రావాలి వెళ్ళిన చోటలా పురాణం చెప్పుకుంటూ పద్దెనిమిది పురాణాలు అయిపోవాలి అంతేనా ఎప్పుడు ఎన్ని ఎన్ని రోజులు తిరగాలి ఒక సంవత్సరం పద్దెనిమిది పురాణాలు అనాపలింగ కోణిథక్ పృథక్ అని వ్యాసులు చెప్తున్నట్టు మొత్తం అన్నీ ఆత్మపురాణం అగ్ని పురాణం స్కాండ పురాణం కోర్మపురాణం లింగ పురాణం అన్ని మొత్తం చెప్పుకోవాలి భాగ్యం మహద్భాగ్యం అండి జన్మ యొక్క పరమావధి ఒక్కటేనండి మోక్షాన్ని పొందడం పొందాలి అంటే దానికి తగినటువంటి ప్రవర్తన మనలో రావటం రావాలి అంటే సాధన కావాలి ఆ సాధన ఎక్కడ ప్రారంభం కావాలి అంటే శ్రవణంతోనే ప్రారంభం కావాలనే కదా చెప్పింది అంతే మీరే కాదు వింటాం చెప్పటం చేత నాకేమవుతుందండి స్మరణం అవుతుందా లేదా మననం అవుతుంది కీర్తనం అవుతుంది ఎన్ని ప్రయోజనాలు అండి వాస్తవంగా చెప్పించుకున్నవాడు ఇచ్చేటువంటి ధనం కన్నా ఈ చెప్పేటువంటి వాడు పొందేటువంటి ప్రయోజనం ప్రమాణం చేసి చెబుతున్నానండి కొన్ని కోట్ల కోట్ల రెట్ల ప్రయోజనాన్ని పొందుతాడు వాడు దేనికి అంటే కీర్తనం స్మరణం మననం ఇవన్నీ జరుగుతున్నాయి వినేవాడు కేవలం ఒక్క భక్తి మార్గంలోనే పెడుతున్నాడు కానీ వీడు రెండు మూడు భక్తి మార్గాల్లో వెళ్ళే అవకాశం ఉంది అలా చెప్పే అవకాశం ఆ అమ్మవారు ఇచ్చినందుకే ఆనందం అంతకన్నా ఇంకేం కావాలండి జన్మకు ఎన్ని సంపాదించినా కోట్లు సంపాదించిన మిలియన్లు సంపాదించిన అవన్నీ ఇక్కడ వదిలిపెట్టేదే తప్ప చక్రాలు కట్టించి ఈచుకుపోయే వస్తువు ఒక్కటి కూడా లేదు మనల్నే మొయ్యలేకపోతే చక్రాలు కట్టి ఈడ్చుకుపోతారు పోతున్నారా లేదా ఆ చక్రాలు కట్టిన బండికి ఏమని పేరు రండి మహాప్రస్థానం వ్రాసి దాని మీద ఏమి జన్మండి ఇది కనుక ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ సంతోషపడి ఆనందపడి నమస్కారం చేసి మంచి జన్మనిచ్చేవరా ఇదిగో ఈ భక్తి మార్గాల్లో నేను ముందుకెళ్ళేటువంటి అవకాశం ఇచ్చావురా నాకు ఇద్దరు దొరికిన ముగ్గురు దొరికినా చాలు చెప్పమంటే చెబుతాను ఇదే ఆనందం అంతే ఇంకేం కావాలి జన్మకు కనుక రాజు వద్ద ఎలా ఉండాలో చెప్పాడు ద్రోహం నిలవాలి స్వతంత్రించి ఏ సలహా చెప్పకూడదు అడిగిన దానికి మాత్రమే సలహా చెప్పాలి పొరపాటున కూడా రాజు ప్రకటన నిలబడకూడదు రాజు ప్రక్కన కేవలం మంత్రి మాత్రమే నిలబడతాడు రాజు వెనుక ఆయుధములు ధరించిన వాడు నిలబడతాడు ఇప్పటికీ కూడా మంత్రి గారు ఉపన్యాసం చెబితే వెనకాలెవరుంటారండి ఏమండి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు తుపాకులు తగిలించుకుని కనుక వెనక ఎవరు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ప్రక్కన మంత్రి గారు ఉంటాడు సేవకుడు ఎప్పుడు ఎదురుగానే ఉండాలి దూరంగా ఉండాలి దగ్గరగా ఉండకూడదు ఎన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆయన ఇచ్చినటువంటి సంపద చాలలేదు అని ఎప్పుడు రాజుని అడగరాదు రాజు తనంతట తాను జీతం పెంచే స్థితిని కల్పించాలి ఎలా కల్పిస్తామండి అని అడుగుతావేమో ఏదైనా ఒక పనికి నిన్ను నియోగించినప్పుడు ఆ పని చేసే సందర్భంలో నీ ఇల్లు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కాని నీకు గుర్తు రాకూడదు అలా గుర్తు లేకుండా ఎవడైతే పని ఎందే చేసలిగి పని చేస్తాడో అటువంటి వాడు రాజు వద్ద ఎక్కువ కాలం ఉండగలుగుతాడు లేకపోతే ఏ కొంచెం కోపం వచ్చినా రాజు ఏం చేస్తాడండి ఇవాళ రోజున ప్రైవేటు ఉద్యోగాలు అన్నీ ఎట్లా ఉన్నాయండి ఇలా ఉన్నాయా లేవా వాడికి కష్టం వచ్చినా ఉద్యోగస్తుడే పోవాలి యజమానికి కష్టం వచ్చినా ఉద్యోగస్తుడే పోవాలి ఏదొచ్చినా నష్టం ఎవరికైలా అంటే వీరికి కనుక వాడు ఏం మాట్లాడుతున్నాడు వీడేం మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు ఈ విషయాలతో మనకేమీ సంబంధం రాజుని గురించి ఎవరు ఏ రకంగా మాట్లాడుకున్నా నీవు వినని ఉండాలి కాని వినకూడదు నీతో రాజుని గురించి చెడుగా చెప్పిన నీవే ఆ మాటలు చెప్పినట్టుగా రాజు వద్దకు వెళ్ళి చెప్పగలడు దానివల్ల నష్టపోయేది నువ్వు అందువల్ల ఎటువంటి స్థితిలో కూడా ఈ సంవత్సరం దాటేంత వరకు ఆ రాజు నుండి ఈవెలకు రావలసిన పరిస్థితిని మీరు కల్పించుకొనవలదు ఒక్కసారి వాడి దగ్గర నుంచి బయటకు వచ్చి ఇంకో చోటికి పెడదామని అనుకున్నారా మీ అజ్ఞాతవాసం కాస్త ఏమైపోయినట్టండి వృధా అయిపోయినట్టే కనుక రోజులు గంటలతో సహా అజ్ఞాతవాసం మొత్తం విరాట్ రాజు గారి దగ్గరే అవ్వాలి ఎందుకంటే కాస్త అమాయకత్వం కూడా విరాట రాజుకే ఉన్నది మిగతా రాజులంతా పెద్ద మాయగాండ్రు కాస్త మంచితనం కలిగి ఏమీ తెలియనటువంటి అమాయకత్వం ఎవరి దగ్గర ఉంది విరాట రాజు దగ్గర ఉన్నది కనుక మీరు ఉండగలుగుతారు అందువల్ల ఈ పద్ధతులను మీరు బాగా ఆలోచించి జాగ్రత్త పడి ఆ రాజు వద్ద ప్రశాంతంగా సంవత్సర కాలం గడపండి ముఖ్యంగా భీమసేను విషయంలో మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అతడికి ముందు ముందుగా మీరు హెచ్చరికలు చేసుకుంటూ ఉండండి అనేక రకాలైన విషయాలలో ఒకరిని ఒకరు రాత్రి సమయాలలో గాని తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కానీ ఒకచోట కలుసుకుని ఏ విధమైన ప్రమాదములు కలిగిన వాటి నుండి ఎలా తప్పించుకోవాలో జాగ్రత్తగా ఆలోచన చేయండి సదా జగన్నాథుని ఎందు మీ దృష్టిని ఉంచండి చెప్పే చివరి మాట అండి ఏం చేయమన్నాడా దృష్టిని ఎక్కడ పెట్టమన్నాడండి దేన్ని సాధించాలి అనుకుంటామో దాని ఎందు దృష్టి పెట్టడం సాధకుని లక్షణం దాని ఎందు మాత్రమే పెడితే వస్తుందా అన్ని రకాలైన బలములతో పాటు ఇంకా ఏ బలం కావాలి మనకు దైవ బలం కావాలి దైవం అనుకూలించకపోతే ఏం చేయగలవండి కష్టపడి చదివాడు రాత్రి బోళ్ళు కూర్చొని చదువుతున్నాడండి వాడు పగలు కూడా పరీక్షలు వచ్చినాయి తీరా పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పటికి వాడు చదివిన ప్రశ్న ఒక్కటి కూడా రాలేదు వీడి కష్టం వీడికి ఉన్నది వాడి ప్రయత్నం వాడు చేశాడు పరిపూర్ణంగా అయితే రాలే రాయలేకపోయాడు మొత్తానికి రాశాడు ఓ నలభై ఐదు మార్కులు వచ్చినాయి అమ్మయ్య బ్రతుకు చీవుడా అని పక్క తరగతిలోకి వెళ్ళాడు వీడు ఇంత కష్టపడితే దానికి తోడు దైవ కూడా ఉంటే ఏమవుతుందండి అతి తేలిగ్గా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఆ దైవ బలాన్ని మూఢ విశ్వాసంగా తీసుకోకూడదు ఎలా తీసుకోకూడదని చెప్పాడు అండి ధర్మశాస్త్రమే ఈ మాట చెప్పింది భగవంతుడా మొత్తం అంతా నీదే భారం ఆ గజరాజు చెప్పాడు భాగవతంలో మొత్తం భారం మీద పడేస్తే భగవంతుడే చూసుకుంటాడని అందుకని రేపు పరీక్ష రాసే భారం అంతా కూడా నీ మీదే పెడుతున్నాను నేను ఒక్క ముక్క కూడా చదవను అని కూర్చుంటే వాడు రాస్తాడాండి వచ్చి పరీక్ష దీన్ని పురుషకారము అన్నారు నీ ప్రయత్నం నువ్వు చేసి వాడిని విశ్వసించకుండా మాత్రం వెళ్ళకు వాడి బలాన్ని కూడా నువ్వు పొందు అప్పుడు దైవ బలం నీ సాధనా బలం ఈ రెండు కూడతాయి నీవు సాధించాలి అనుకున్న దాన్ని ఎంతో మెరుగైన స్థితిలో చాలా మెరుగైన స్థితిలో దాన్ని సంపాదించగలుగుతావు కనుక మీకు దైవ బలం కూడా అవసరం కనుక జగన్నాథుని ఎందు కూడా సదా మీ దృష్టిని ఉంచండి అని చెప్పాడు ఆ దౌమ్యుల వారు చెప్పినటువంటి నీతి వాక్యములన్నీ అనుసరిస్తామన్నారండి మీ నెలవలకు మీరు వెళ్ళిపోండి మేం బయలుదేరుతాం చెప్పారు ఆ సేవకులంతా ద్వారకా నగరం చేరారు ్రాహ్మణులంతా దౌమ్యుల వారి వెనుక నడిస్తే దౌమ్యుల వారు ఎక్కడికి వెళ్ళారండి పాంచాల దేశానికి వెళ్ళారు పాంచాల దేశంలో దక్షిణ పాంచాలంలో ఉన్నాడు ఎవరు ద్రుపద మహారాజు ఈ అగ్నిహోత్రములన్నీ తీసుకువెళ్ళారండి అగ్నిహోత్రాలు కూడా వాళ్ళ దగ్గరే ఎక్కడ ఉండేవి అంటే పెట్టెలలో ఉండేవండి కరండములు అంటారు దేవతార్చన కరండం అగ్నిహోత్ర కరండా దాంట్లో మరి అగ్ని జ్వాలలు వస్తాయి కదండి ఆ జ్వాలల వల్ల వాళ్ళకేమీ కాదంటే జ్వాల రాదు నిప్పు మాత్రం ఉంటుంది నిప్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మధ్య మధ్యలో ఏం చేస్తారు ఆ పెట్టె తీసి దాంట్లో ఉండ వేస్తారు ఆ గోమయంతో చేసినటువంటి ఉండ అది కాలుతూ ఉంటుంది అయిపోయిందేమో అనే ఆలోచన వచ్చినప్పుడల్లా అందులో ఒకటి వేస్తూ ఉంటారు అట్లా అగ్నిహోత్రుణ్ణి కాపాడుకుంటూ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిన తర్వాత చిన్న కోమగుండం చేసుకుని మళ్ళీ దాంట్లో వేస్తారు దీన్ని ఏమంటారంటే ఆహవనీయ అగ్నిహోత్రం అంటారు ఏమంటారండి దాన్ని ఆహవనీయం వెంట తెచ్చుకునేటువంటి అగ్నిహోత్రము తెలిసిందండి ఆ విధంగా అగ్నిహోత్రాలను వెంట పెట్టుకుని దేవముల వారు మిగతా వారంతా బయలుదేరారు పాంచాల దేశానికి దక్షిణ పాంచాలం ఇప్పుడు ఈ పాండవుల ఐదుగురు కలిసి మన ఆయుధాలన్నీ ఏం చేయాలి వాళ్ళు ఉన్నటువంటి కామ్యక వనము నుండి ఇప్పుడు వాళ్ళు అరణ్య మార్గంలో బయలుదేరి ఆ విరాట రాజుగారి ఆస్థానమైనటువంటి మత్స్య దేశానికి వెళ్ళాలి ఆ మత్స్య దేశానికి వెళ్ళడానికి అరణ్య మార్గాలు కొండలు కుట్టలు పుట్టలు పొదలు నదులు నదములు ఇవన్నీ దాటుకుంటూ కాలినడకనే పెడుతున్నారు వీళ్ళకి ఏమన్నా వాహనాల ఏమన్నా నడవలేక నడవలేక ఒక చోట కూలబడిన ద్రౌపది రాత్రికి నాథా ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం తెల్లవారిన తర్వాత వెళ్ళవచ్చు ధర్మరాజు చెప్పాడండి మారు వెళ్ళేటువంటి వాడు ప్రథమంగా చీకటి పడిన తరువాతనే వెళ్ళాలి ఎందుకంటే మొత్తం అంతా చీకటిగా ఉంటుంది ఏదో దీపాలు ఉంటాయి ఏమండి అంతగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ పట్టపగలు పెడితే బయటపడే అవకాశం ఉన్నది ఒకసారి ప్రవేశించేసిన తర్వాత మనం ఏమి భయపడవలసిన పని జాగ్రత్త పడతాం కానీ ప్రవేశించేటప్పుడు మాత్రం ఏ కొంచెం కూడా బయట అందువల్ల విశ్రాంతి తీసుకోవడానికి కాస్త విశ్రాంతిచ్చి నడిచి అంత దూరం చేరుకుందాం అర్జున ద్రౌపది నడవలేకుండా ఉన్నదయ్యా ఆమెను ఏ విధంగా అయినా సరే విరాట్ రాజు గారి ఆస్థానం దగ్గరికి చేర్చాలి మనం వెంటనే చిన్నపిల్లల్ని తల్లులు ఎట్లయితే ఉప్పు అంటారే వీప్ మీద వేసుకుని వస్తారు చిన్నతనంలో అలా వీపు మీద ఎక్కించుకుని మోసుకొచ్చాడండి ఎవరు భీముడు కాదు అర్జునుడు ఎక్కడి దాకా మోసుకొచ్చాడు అంటే ఆ విరాట రాజుగారి రాజ్యం మత్స్య దేశము యొక్క శ్మశానపురము అక్కడ దాకా వచ్చేసండి ఎక్కడికి వచ్చారు శ్మశానపురము ఇక ఊళ్ళోకి ప్రవేశించాలి వాళ్ళు ఏం చేయాలి ఈ ఆయుధాలన్నీ ఎట్లా చేయాలి సూచన సదాయుధం అగ్రగణ్యమేవ ఏ గాంధీవం ప్రథమం ఈ ఉన్నటువంటి ఆయుధాలన్నిటిల్లో కూడా ఏతత్ గాంధీవం ప్రథమం ప్రత్యేకమభి కేవలం ప్రథమమే కాక ప్రత్యేకమైనది అగ్నిదేవుని చేత ఇది మొత్తమంతా బంగారంతోనే చేయబడినది ఎంత బలవంతుడు ఏ విధంగా నారిని సాగినా లాగినా ఏమాత్రము మొక్కవోని బలము కలిగినది అంతేనా ఎంత బరువు ఉంటుందో తెలుసా అండి వేయి మడుగుల బరువు అన్నారండి ఒక మనుగుకి ఎన్ని కిలోలు అండి ఒక మణుగు కట్టెలు ఎన్ని కిలోలు పన్నెండు కరెక్ట్ అండి పన్నెండు కిలోలు అయితే ఒక మనుగు అది ఎన్ని మణుగుల బొరువు ఉందండి వెయ్యి మణుగుల బొరువు అన్నంటే పన్నెండు వేల కిలోలు వంద కిలోల బొరువు ఉన్న బస్టాప్ మోయటమే కష్టం వంద కిలో దాక ఎందుకండి పది కిలోల కందిపప్పు చేతితో పట్టుకున్న ఆటో అంటున్నాను తప్ప మోసగెడుతున్నావా కారు ఉంటే కారు వేసుకెడతాం బండి ఉంటే బండి వేసుకెడతాము నా పోటీ వాడైతే ఆటో పిలుస్తాడు ఆ సంచి కూడా మోయలేడు అటువంటి స్థితిలో ఉన్నాం మన శరీరాన్ని మనమే మోసుకోలేము ఏమండి ఆలపర్తి రామకృష్ణయ్య గారని వైలీనం వాయించేవాడు ఒక అవనిగడ్డ వాళ్ళ ఊరు సొంత ఊరు వాళ్ళ పొలంలోకి వెళ్ళి డెబ్బై ఐదు కిలోల మినువుల బస్తా భుజాన వేసుకుని సరదాగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాడు అండి మీరు విన్నారా ఆయన పేరు కాలపట్టి నాగేశ్వరరావు గారికి స్వయానాథ్ అండి ఆయన కూడా గొప్ప బయనిస్ట్ నాకు తెలిసి నాగేశ్వరరావు గారి కన్నా బాగా వాయించేవాడు కాకపోతే కేవలం హరికథలకే వాయించేవాడు కచేరీలకు వెళ్ళేవాడు కాదు ఆయన తన పొలంలో పండినటువంటి మినువులు ఆ బస్తా డెబ్బై ఐదు కిలోల బస్తా భుజాన పెట్టుకుని అవలీలగా పొలాన్ని చీయించుకొచ్చేవాడు మేము చూసాం చిన్నతనంలో ఇవాడు రోజున ఏడు కిలోలదే తీసుకురాలేము మనం వాళ్ళకు ఉండేటువంటి కండ పుష్టి తిండి పుష్టి రెండు అట్లాగే ఉండే అర్థమైందండి మనం తినాలేమో మోయ్యాలి మన శరీరమే మనం మోసుకోలేము కొద్ది దూరం నడిచి వెళ్ళగలం అండి నాకు అనిపించేది బాపట్లో బయలుదేరితే సుమారు ఒకవేళ పడితే రెండు గంటలు పడుతుందేమో కానీ చెల్లెళ్ళ మూడి నడిచి వెళ్ళిపోవచ్చు అందులో వచ్చా నేను ఎంతోసేపుట్ల రావడానికి నడిచి వెళ్ళిపోవచ్చు నడిచి రావచ్చు అవునండి కేదారానికి నడిచి వెళ్ళటం లేదా కొంతమంది వైష్ణవదేవి దగ్గరికి నడిచి వెళ్ళాము నేను నా భార్య ఇద్దరం కూడా కింది నుంచి పద్నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాము దర్శనం అయిపోయిన తర్వాత నడిచి మళ్ళీ కిందికి వచ్చాము ఎందుకురా అంత శ్రమ చేసామంటే మీరు నవ్వకుండా ఉంటే చెబుతా ఆ గుర్రాలు ఇంత ఎత్తున్నాయండి నేనేమో ఇంత ఎత్తు ఎక్కలేనని నడవడం మొదలుపెట్టాను ఎక్కే అవకాశం లేదు వాటికి అవునండి ఎందుకు కష్టం వచ్చింది శుభ్రంగా నడిచిపోదాం హాయిగా వెళ్ళొచ్చా వైష్ణోదేవి కనుక దివ్యాత్మస్వరూపులరా లోపల ప్రవేశించాలి అంటే ఈ ఆయుధాలేవి ఉండడానికి విరలేదు మిగిలిన ఆయుధాల్లో అత్యంత ప్రధానమైనది ప్రధమైనది గాండివం వేయి మణుకుల బరువు కలిగినది సర్వము బంగారు మయమైనది రెండవది ద్వితీయం ప్రథమం ఏదయ్యా అంటే గదాదండం మయబ్రహ్మ చేత ఇవ్వబడినటువంటి వృషపర్వుడు అనేటువంటి రాక్షసుని గద ఆ గధాదండం చాలా ప్రధానమైనది వేయం ఏనుగుల పరువు కలిగినది ఒక్కసారిగా పర్వతాలను కూడా పిండి చేయగలిగినటువంటి శక్తి కలిగినది అవలీలగా మోయగలిగిన భీమసేనుడు అటువంటి గదాదండం ద్వితీయం ప్రయుధాలను దాచిపెట్టడమే కష్టం ఈ లోపలే ఇవన్నీ ఎక్కడ దాచాలి ఆయుధాలన్నీ ధ్వనుర్బాణాలు ఐదుగురికి ఉన్నాయి వారి వారి ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ దాచాలి ఆ కత్తులు ఆ ఖడ్డాలు గాలు ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి ఈ అమ్ముల పొదులు ఎక్కడ తాచాలి ధర్మరాజు చెప్పాడండి నాయన ఆ శ్మశానములో ఒక జమ్మి చెట్టు కనబడుతోంది అనేకమైనటువంటి శాఖలు కలిగి గుబురుగా ఉన్నది పైగా అది ఎక్కడ ఉన్నది అంటే శ్మశానంలో ఉన్నది ఆ శ్మశానంలో ఉన్నది కనుక ప్రత్యేకించి ఎవరు అక్కడికి వెళ్ళరు గుబురుగా ఉన్నది కనుక ఈ ఆయుధములనన్నిటినీ కట్టకట్టి ఎవరికి కనపడకుండా ఎక్కడ ఉంచాలి ఆ జమ్మి చెప్పు ఉంచాలి ఆ జమ్మి చెప్పుకే నమస్కరించి మా ఆయుధములను కాపాడవమ్మా అని ప్రార్థించి వెడదాం మనకు అవసరమైనప్పుడు అజ్ఞాతవాసం పూర్తి అయిపోగానే వచ్చి ఎవరి ఆయుధాలం వాళ్ళం తీసుకుందాం ఒకవేళ ఎవరైనా పొరపాటున ఎక్కితే వాటిల్ని చూస్తే అనేటువంటి సందేహం కనుక వచ్చినట్టయితే ఎదుగో ఇప్పుడే నిప్పు పెట్టినటువంటి శవం ఒకటి ఉన్నది వాళ్ళు ఊరికే అంటించి ఎవరితో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు మనం వెళ్ళి ఆ కట్టెలనన్నిటినీ తొలగించి ఆ శవానికి ఒక వస్త్రాన్ని చుట్టి ఆ చెట్టుకు వేలాడగడదాం ఎక్కడ ఈ ఆయుధాలు ఉంచామో అక్కడ ఆ చెట్టుకి ఈ శవాన్ని ఏం చేయాలండి వేలాడగట్టాలి అక్కడ శవాన్ని చూసి ఎవరు ఇంకా జోలికి వెళ్ళారు శవం జోలికి ఎవరు వెళ్తారండి అప్పటిదాకా వాడి భుజాల మీద గుండెల మీద పడుకున్నవాడు కూడా వాడి ప్రాణాలు పోయాయి అంటే దూరంగా నుంచుంటాడు తప్ప దగ్గరికి మాత్రం వెళ్ళడు అవునా కదా వాడు ఏదో పీకేస్తాడనో దయ్యం అవుతాడనో అసలు ఏమీ లేదు అక్కడ కట్టె అది కూడా దేనితో సమానం అండి కట్టతో సమానం చలనం ఉండదు ఏమీ ఉండదు అసలైనటువంటి చైతన్యం కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది విశ్వ చైతన్యంలో కలిసిపోయింది కనుక ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలండి మనం మన యొక్క ఉనికిని మనం తెలుసుకుంటూనే ఉండాలి ఏం చేస్తున్నాము అనేటువంటిది కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం అప్పుడే జీవితం బాగుపడే అవకాశం ఆ భగవంతుని పాదాల దగ్గరకు చేరేటువంటి అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఏ యుగంలో అయినా వస్తుందనే విశ్వాసం నాకున్నది కనుక దివ్యాత్మ స్వరూపులరా దానికో ఆ శవాన్ని వెళ్ళాడు గడద అప్పుడెవరు వెళ్ళరు ధర్మరాజు చెప్పిన మాట బాగానే ఉందనుకున్నారు ఎంత జాగ్రత్త పడ్డారో తెలుసా అండి ఎవరి ధనస్సులకు ఉన్న వింటినారి వారు విడుదల చేసిరి ఏం చేశారండి వాళ్ళు ముక్తయా వదిలేశారు దేన్ని వదిలేశారండి అన్నాడు జ్యా అంటే నారీ పధై దాని యొక్క బంధనాన్ని ఏం చేశారు వృడుదల చేశారండి ఎందుకనంటే ఒకవేళ కట్టబడి ఉంటే ఏ పక్షులో ఏదో వాలిన పొరపాటున అది లాగబెడితే ఆ నారి లాగబెడితే ఏమవుతుందండి మళ్ళీ వదిలేయగానే నినాదం శబ్దం వస్తుంది వీళ్ళ దగ్గర ఉన్న ధనస్సుల యొక్క శబ్దము సామాన్యమైనది కాదు ధర్మరాజు ధనస్సు గాని భీమునిది కాని అర్జునుడి కాని నకుల సహదేవులది కాని ఆ యొక్క ధనస్సుల నుండి వచ్చే శబ్దాలు దిక్కులు పిక్కటిల్లి భూమి కొద్దిగా పైకి లేచి మళ్ళీ యథాస్థానానికి వచ్చే శబ్దం చేస్తుంది అసలు అంత భయంకరంగా ఉంటుంది అన్నారు కనుక అవి శబ్దం చేయకుండా ఉండాలి అంటే ఎందుకంటే ఎట్లా శబ్దం చేస్తాయో తెలియదు ఏదైనా పక్షి వచ్చింది వాలింది దాని కాళ్ళు దేనికి పట్టుకుంటాయి దీనికి పట్టుకుంటాయి వింటి నారికి అది కాస్త ఎగిరింది అంటే ముందుకు జరిగింది ఆ నార్య లాగబడుతుందా లేదా పైకి వెళ్ళగానే ఆ నారీ అవుతుంది మళ్ళీ మామూలుగా వస్తున్నప్పుడు ఏం జరుగుతుందండి శబ్దం అవుతుంది ఎంత జాగ్రత్త తీసుకున్నారో చూడండి ఆ పాండవులు అజ్యా ము దాన్ని విడదీసేశారు వదిలేశారు వాటిల్ని ఆ బాణములనన్నిటినీ ఈ గదను కడ్గములను వీటినన్నిటినీ ఒక వస్త్రంలో వేసి చుట్ట చుట్టారండి చుట్టిన వాళ్ళు ఊలుకోక ఏం చేశారో తెలుసునా దాని చుట్టూ చెట్ల తీగలు చుట్టారు ఏం చేశారండి ఆ అరణ్యాలలో ఉండేటువంటి సైనికులు ఉంటారే వాళ్ళ డ్రస్ ఎట్లా ఉంటుందండి ఆకులు అలమలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ధరించేటువంటి వస్త్రాల మీద చిట్ల జోరికి టేపీ మీద వాళ్ళు ప్రయాణం చేసే కారు మీద కూడా అట్లాగే ఉంటాయి ఎందుకోసం అంటే దూరం నుంచి చూసేటువంటి వాడికి ఇది ప్రత్యేకమైన వస్తువు అనేటువంటి విషయం తెలియరాదు అరణ్యాల్లో చెట్ల వలనే అందుకోసమని వాళ్ళ ఆహార్యం అట్లాగే ఉంటుంది అందుకని ఈ పెట్టిన ఆయుధాలు కూడా లతల వలె తీగల వలె ఆకుల వలె కొమ్మల వలె కనబడడం కోసం దాని చుట్టూ ఏం కట్టేస్తండి వీళ్ళు లతాబంధనై అన్నాడు వ్యాసుడు తీగలతో బంధించారటండి ఆకులు అలమలు ఉన్న తీగలు వాటి చుట్టూ చుట్టేశారు ఉన్నటువంటి దాన్ని ఆ పైన పెట్టి ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేలాడగట్టారు దానికి కూడా ఒక వస్త్రాన్ని చుట్టారు శవానికి అదటా చెట్టు నుంచి అదేదో కారులో ముందు బొమ్మ వేళ్లాడుతూ ఉంటుందే అట్లా వేళ్లాడుతుంది ఆ చెట్టు నుంచి ఊరిని ఉపమానం తగలయ్యా కారులో బొమ్మని అట్లా ఎవడైనా చెబుతాడు రావండి ఈ మధ్య కొత్త బొమ్మలు వచ్చినాయండి ఆ కారులో పెడుతుంటే చూశాను నేను ఆంజనేయ స్వామి వాడు రెండు చేతులు ఇట్ట పెట్టుకుని బయటికి వెళ్ళలేడు లోపలా ఉండలేడు వాడి గత ఏమిటంటే ఆంజనేయ స్వామి పరిస్థితి చేతులు మాత్రం అట్లాగే పెట్టుంటాడు వాడు వాడు బయటికి వెళ్ళలేడు కారులో వచ్చి లోపల ఉండలేడు ఊగుతూ ఉంటాడు ఆంజనేయ స్వామిని పరిస్థితి ఎట్టా అయిందయ్యా ఏం చేస్తాము ఆ కారు కొనుక్కున్న ఆయనటువంటి భక్తి ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ శతజన విస్తీర్ణమైన అపారపారావారమైనటువంటి ఆ సముద్రాన్ని ఆంజనేయ స్వామి ఎట్లా లంఘించాడో నేను కూడా గమ్యానికి అట్లాగే చేరాలి అది ఆయన ఉద్దేశం మా చిన్నతనంలో జీబుకి ముందు గరుడు ఉండేవాడు గుర్తొచ్చిన విల్లీ జీబు దానికి ఆ ముందు గరుడు బొమ్మ ఉండేది ఇప్పుడు అసలు జీబులే పెద్దగా కనబట్టలేదు అవేదో రాజకీయ నాయకులు అప్పటి టాప్ లేకుండా ఊళ్ళో తిరగాలి అనుకున్నప్పుడు గుర్తొచ్చి వాటిల్ని తీసుకొస్తారా తర్వాత ఎక్కడో మళ్ళీ మూలపడేస్తారు కనుక దివ్యాత్మ స్వరూపుల ఆ శవాన్ని వేలాడగట్టారు ప్రదక్షిణం చేశారంటే పాపం చెట్టుకి త్రిప్రదక్షిణం చేసి పాదాభివందనం చేశారు ఆ చెట్టుకి మోకరుల్లారు ఐదుగురు పాండవులు ద్రౌపది మాత్రం చూస్తూ అలా నిలబడిందండి మోకరి ఆ వృక్ష రాజమునకే చెప్పారంట అమ్మా మా యొక్క ఆయుధములను నీ ఎందు ఉంచాం వాటిని జాగ్రత్తగా రక్షించవలసిన దానవు నీవే నీ మీద నమ్మకం చేతనే మేము వెడుతున్నాం నీ మీద ఏమాత్రం విశ్వాసం లేకపోతే అంత విలువైన వాటిల్ని నీ దగ్గర ఉంచం కదా కనుక నీ చేతులలో ఉంచి వెళుతున్నావమ్మా జాగ్రత్తగా చూడవలసింది అని ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు యువతలకు ఆ ధర్మరాజు అమ్మవారిని గురించి స్తోత్రం చేస్తున్నాడండి ఇంకా విరాటరాజు గారి ఆస్థానంలోకి వెళ్ళలేదు ఏమండి అణిమాసిద్ధే మహిమా సిద్ధే లహిమా సిద్ధే మొత్తం ఉన్నాయి కదండి ఉన్నాయా లేవా దేంట్లో ఉన్నాయి చెప్పండి ఇవి ఖడ్గమాల చాలా దివ్యమైనటువంటి మంత్రం అండి ఖడ్గమాల ఏదైనా ఒక పని చేరగాలి అనుకున్నప్పుడు అది జరగకుండా విఘ్నం కలిగితే ఆ కర్గమాల కనుక పారాయణ చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది అయితే మనం ఎక్కడ లోపం చేస్తున్నామంటే ఆ కర్గమాల చదివేటువంటి వాడు ఖచ్చితంగా సహస్రనామ స్తోత్రం చెయ్యకుండా కట్మ కర్గమాల చేస్తే ప్రయోజనం అర్థం ఏదండి ఎనస్తేషియా లేకుండా ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది వాడికి కష్టం ఎక్కువ అవుతుందా తొరుగుతుందా అట్లాగే ఖచ్చితంగా ఓ త్రిసెతో ఓ కడ్డమాలో అదొక్కటే చేయకూడదు ఆ రెండిట్లో ఏదైనా చేయవచ్చు దేని తర్వాత చేయాలి సహస్రనామ స్తోత్రం తర్వాత చేయాలి ఈ స్తోత్రం చేసేటప్పుడు కూడా నేను ఫలానా పని కోసం చేసుకుంటున్నాను అనే సంకల్పం చెప్పుకోవాలి ప్రధానమైనది ఏమిటండి సంకల్పమే ఆ భగవంతుని దగ్గరకు చేరేది సంకల్పమే వాడు వీడి దేనికోసం చేస్తున్నాడు ఏవండి వశిష్ఠుల వారు మగపిల్లవాడు పుట్టడం కోసం నువ్వు యజ్ఞం చేయించవయ్యా అంటే మొగలు పెట్టాడు మనం చెప్పుకున్నావా ఈ వారం రోజుల్లో గుర్తుందా లేదా ఆ భార్య వచ్చి అని చెప్పింది శ్రద్ధ ఆడపిల్ల కావాలని చెప్పింది ఈయన సంకల్పం చెప్పేటప్పుడు ఏమని చెప్పాడు ఆడపిల్లనే చెప్పాడు ఏ పిల్ల పుట్టింది కనుక ఇప్పుడు ప్రధానమైనది ఏది యజ్ఞమా సంకల్పమా సంకల్పమే అందుకనే మొత్తం దేశ కాల విపర్యములను అన్నిటినీ కూడా గుర్తించుకుని మనం ఎక్కడున్నామో ఏ ఊర్లో ఉన్నామో ఏ దేశంలో ఉన్నామో ఏ ద్వీపంలో ఉన్నామో ఈ నక్షత్రాలు వారాలు ఇవన్నీ చెప్పుకుంటాం చెప్పుకున్న తర్వాత ఎందు కొరకు ఈ పని చేస్తున్నాము ఫలానా పని సిత్యార్థం అర్థమైందండి సహస్రనామ స్తోత్ర సహిత కడ్గమాల పారాయణం కరిష్యే నీళ్ళు వదిలిపెట్టాలి అప్పుడు ఇక పారాయణ చేయడం మొదలు పెట్టాలి ఊరికే పుస్తకం తీసుకుని కడ్గమాల చదివితే నవల చదివితే అది ఎంతే నేను చాలా కాలం నుంచి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తున్నానండి అయినా నాకేం ప్రయోజనం కలగటం లేదు నువ్వు సంకల్పం చెప్పుకుని చేయటం లేదు అంతెత్తాడు అర్థమైందండి సంకల్పం చెప్పుకోవాలి దానికోసం ఉపదేశంతో పని నేను ఇందుకోసం చదువుతున్నానయ్యా ఒక్కటి మాత్రం నిజం తులియమైన స్థాయికి మన మనస్సు వెళ్ళిపోతే ఏ కోరిక లేకపోతే అప్పుడు సంకల్పం లేకుండా చదువుకోవచ్చు అర్థమైందండి అప్పుడు సంకల్పంతో ఏమీ పని సంకల్పము లేదు వికల్పము అప్పుడు మెదలకుండా చదువుకోవచ్చు కార్యక్రమాలు ఏమిటి మే ఇష్టం మొత్తం పుస్తకం ఆ మహానుభావుడు ఆయనకి ఇక్కడి నుంచే మనం అందరం నమస్కారం చేయాలి పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇంత సేవ చేశాడండి చాలా గొప్ప సేవ చేశాడు అవునండి ఆయన ఉండగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి సన్మానం చేసి వచ్చే ఇంటికి వెళ్ళే అర్థమైందా అండి చాలా మంచివాడు ఇప్పుడు లేడు పాపం వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ అంత శ్రద్ధ కలిగిన వాళ్ళు కాదు ఉన్న పుస్తకాలు అమ్ముకోవడమే వాళ్ళ పని చాలా శ్రమ చేసి ఆ పుస్తకం తయారు చేసి లోకానికి ఇవాళ ఎవరి చేతిలో చూసినా అదే పుస్తకం ఎక్కడ చూడండి ఆ పశువు ఎర్రగా విడ ఆ బొమ్మ ఆ గ్రంథం ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నది ఎన్ని స్తోత్రాలు ఎన్ని స్తోత్రాలు ఏ స్తోత్రమైనా సరే ఒక పిల్ల కొరకు ఒక వాంఛితం కొరకు మనం చేసేటైతే సంకల్పం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మాకే కోరికలు లేవయ్యా సంకల్పంతో పని లేదు సంకల్పం చెప్పుకుని అమ్మవారిని కీర్తిస్తున్నాడు ఎవరండి ధర్మరాజు ఎప్పుడైతే అమ్మవారిని నడుస్తూనే ఉన్నాడు కీర్తిస్తూనే ఉన్నాడండి తీరా విరాటరాజు గారి ఆ స్థానం దగ్గరకు వచ్చేటప్పటికి ఎత్త ఎదురకుండా ప్రత్యక్షమయ్యింది లోకమాత అమ్మ ఎంతసేపట్లో వస్తుందండి ప్రేమతో పిలవాలి గాని ముందు పలికేదెవరయ్యా అంటే అమ్మే పలుకు అయ్యి కాదు పలికి అందుకనే రామదాసు కూడా ఏమన్నాడండి రామచంద్రులు నాపై చెల్లపూజీ నారు సీతమ్మ చెప్ప నా మీద ఎందుకో అలకపోయాడమ్మా నువ్వు చెప్పవమ్మా నను గురవమని చెప్పవే సీతమ్మ తొలి ఎన్నో రకాలుగా ప్రాధ ఆయన అడిగితే మాట్లాడటం లేదమ్మా నువ్వు చెప్పు రామదాస్ దాకా అక్కర్లా జామెట్రీ బాక్స్ కావాలన్నా అమ్మ నొచ్చి అడుగుతాడు కొడుకు అమ్మ నాకు బాక్స్ కావాలి లేకపోతే ఆ క్యాంపస్ బాక్స్ లేకపోతే చంపేస్తారు మా ఇప్పుడు ఊరుకోరా మీ నాన్న మూడు బాగుండలేదు బాగున్నప్పుడు నేను అడుగుతాను దగ్గర కడితే చంపేస్తాడు మొదలకుండా వెళ్ళి పక్క వాళ్ళ బాక్స్ తీసుకో సలహా చెబుతుంది అమ్మ ఎప్పుడో అడుగుతుంది దాండే ఉంది ఒకటే ఉంది రెండు కొని పెట్టు అంటాడు వెర్రి మీద ఏముండ అంతే కనుక అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేటువంటి తల్లి కనుకనే అమ్మను ప్రార్థించాడు సాక్షాత్తు దుర్గాదేవి ప్రత్యక్షమైంది దుర్గే దుర్గతి నాశని ఆ దుర్గాదేవి పేరు ఎందుకు వచ్చిందండి దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసు సంహరించింది సకల వేద రాశిని ఎత్తుకుపోయి దాచాడు వాడు బ్రాహ్మణులకు సంధ్యావందరం కూడా గుర్తు లేకపోతే ఆ బ్రాహ్మణులందరినీ కాపాడటం కోసం ఎందుకంటే బ్రాహ్మణుడు రక్షింపబడితే లోకములన్నీ రక్షింపబడతాయి అందుకనే పురాణానికి కానీ ఏ పనికైనా సరే అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పుకుంటున్నాం గోబ్రాహ్మ శుభమస్తుని కనుక ఆ గోవు ఆ బ్రాహ్మణుడు క్షేమంగా ఉండాలి ఉండే లోకాలన్నీ క్షేమంగా ఉంటాయి ఆ బ్రాహ్మణులకు వేదమంత్రాలే గుర్తు రాకపోతే లోకాల క్షేమాలు ఎలా జరుగుతాయి అందువల్ల ఆ అమ్మవారే ఆ దుర్గమాసురుణ్ణి సంహరించి వేద రాసిని మళ్ళీ అప్పగించింది ఇప్పటికి ఎన్నిసార్లు పోగొట్టుకున్నాడు అండి ఆ బ్రహ్మదేవుడు ఆ వేదాలను ఒకసారి ఆ రెండుసార్లు ఓసారి విష్ణుమూర్తి తీసుకొచ్చిచ్చాడు రెండోసారి ఎట్లా పోగొట్టుకున్నాడో రెండోసారి అంటే వాడు తపస్సు చేసి వేదాలు మొత్తం నాకు ఇవ్వడు ఆ తీసుకుపో అన్నాడు బ్రహ్మదేవుడు అయిపోయా కనుక దుర్గే దుర్గతి నాశని సర్వ దుర్గతులను నాశనం చేసి ఏమిస్తుందయ్యా దుర్గతి కానిది ఏదో చెప్పండి సద్గతిని ఇస్తుంది ఏది సద్గతి సంపదలు పొందటం సద్గతి కాదు అమ్మ ఒడిలో చేరటం ఎప్పుడైతే ఆ పరాత్మరి ఊడిలో ఆ దేవి భాగవతంలో వాళ్ళు చెబుతారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మా మేము బయటకు వెళ్ళిపోతే మా రూపాలు మాకు వస్తాయి అయినా సరే స్త్రీ రూపంతో ఉన్నా సరే ఇలా చూస్తూనే ఉండాలని ఉన్నదమ్మా మేము పురుష రూపం కోసం బయటకు వెళ్ళవమ్మా అన్నారా లేదా ఆ త్రిమూర్తులు దే భాగవతంలో ఎంత గొప్పగా చెప్పారు ఆ అమ్మవారి లీలలు అనేకములైన లీలలు అండి కృష్ణ భాగవతం దేవి భాగవతం అవి దివ్యమైనవే ఇవి దివ్యం అంత మహత్తరమైనది ఆ కృష్ణ భాగవతంలో రాధాదేవి కనబడదు గాని దేవి భాగవతంలో రాధాదేవిని గురించి ఇచ్చాడు వ్యాసుడు కనుక దివ్యాత్మ స్వరూపులరా అమ్మవారు ప్రత్యక్షమైన ఆయన మీ అజ్ఞాతవాసం ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతుంది నేను ఆశీర్వదిస్తున్నాను కదా ఒకవేళ ఆటంకం జరిగిన అది మంచి కోసమే జరుగుతుంది కానీ చెడు కోసం జరగదు ఒక మెళిక పెట్టి మరీ వెళ్ళింది ఇక్కడి నుంచి ఎవరు ఆ అమ్మవారు ఒకవేళ ఏదైనా ఆటంకం జరిగినా మంచి కోసమే జరుగుతుంది కానీ దానివల్ల మీకొచ్చేటువంటి కష్టమేమి లేదయ్యా నిశ్చింతగా వెళ్ళండి మీకు ఏ విధమైన అవరోధము లేదు అని ఆశీర్వదించింది వెళ్ళింది ధర్మరాజు మొట్టమొదట అడుగు పెట్టాడండి తలపాగా చుట్టుకొని ఠ్యవర్ధనములు పెట్టాడు విభూతి బ్రాహ్మణునకు సంపద ఏది ఏం సమాధానం చెప్పాలండి విభూతి అంతే మీరు తిట్టనంటే శాస్త్రం చెబుతా విభూతి ముఖాన లేని బ్రాహ్మణుని చూస్తే గోహత్యాపాతకము వచ్చును ఇది ధర్మశాస్త్రం ముఖాన విభూతి పెట్టుకొని బ్రాహ్మణుని చూచిన వాడికి వస్తుంది గోహత్య బాధకం ఆ పెట్టుకొని వాడికి ఇంకెంత పాపం రావాలండి ఖచ్చితంగా పెట్టుకుంటూ రాల్సిందే ఆ నెహ్రూ గారి చరిత్రలో రాసిందే చెబుతారు నేను బ్రాహ్మణు నాకు విభూతి అంటే చాలా ఇష్టం పూజ చేసేటప్పుడు నేను విభూతి బొట్టు పెట్టుకుంటా నా దేశం సెక్యులర్ కనుక బయటకు వచ్చేటప్పుడు చెరిపేస్తా అన్నాడు చెరిపేస్తే సెక్యులరిజమా అండి చెరిపేస్తే సెక్యులరిజమా అలా పెట్టుకున్న వాణ్ణి కూడా ఆదరించగలగడమే సెక్యులరిజం లేని వాణ్ణి ఆదరించు ఉన్నవాణ్ణి ఆదరించు ఇవాటి రోజున సమాజం ఎట్లా తయారైందండి మొట్టు అంటే కేవలం ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకునేది అనేటువంటి ఒక అపప్రదకు వచ్చింది ఒకవేళ మనం తీసుకెళ్లి వాడికి పెట్టిన వాడు ఇట్టే చెరిపేసుకుంటాడు మొహం పక్కకి తిప్పుకొని అటువంటి స్థితి వచ్చింది ముఖాన విభూతి లేని బ్రాహ్మణుని ముఖము చూచిన వారికి గోహత్యా పాతకము వచ్చును శివపురాణంలో ఉన్న మాట ఇది విభూతి ఇరవై చోట్ల పెట్టుకోవాలి కనీసం మొహం పెట్టుకున్నా చాలు మిగతా చోట్ల ఉన్నా లేకున్నా అర్థమైందండి కనుక చక్కగా విభూతి ధారణ చేసి సింధూరపు తిలకాన్ని దిద్దుకుని తలపాగా చుట్టుకుని తన వద్ద ఉన్నటువంటి మనులతో పొదగబడినటువంటి పాచికలను ఒక ఎర్రని వస్త్రములో చుట్టి చంకన చేర్చి అవి మాత్రం వదిలిపెట్టాల రాజ్యాలు వదిలేశాడు ఏమండ వ్యసనం మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి కేవలం మాట నిలబెట్టుకోవటం కోసమే అక్కడికి వెళ్ళినా ఏమండి బాగా తప్ప తాగే ంతా నాశనం చేస్తున్నావు ఒళ్ళంతా గుళ్ళైపోతుందిరా మానేసేరా ఏమిట్రా దురలవాడు నీకు ఎట్లా అయిందిరా నువ్వు మాన్తావా లేదా ఏడ్చాడు తండ్రి నాన్నగారు చాలా గౌరవంగా సంబోధించాడు నా కూడా మానాలనే ఉన్నది మీరు ఇంతగా చెబుతున్నారు కనుక తప్పకుండా మానేస్తా కానీ నాకు కోరికొంది మీరు చేస్తారా అన్నాడు నువ్వు ఏం చెబుతా చేస్తా నువ్వు మానేస్తానంటే ఒక్క నెల రోజుల పాటు నాతో పాటు మీరు కూడా తాగండి ఖచ్చితంగా నెల అయిపోగానే నేను మానేస్తా అన్నాడు వాడు మానేస్తాడన్నాడు కదా వీడు మొదలెట్టాడు నెల రోజులు గడిచిందా నాన్నగారు రేపటి నుంచి నేను మానేస్తా అన్నాడు కొడుకు నువ్వైతే మాన్తావేమో గాని నేను మాత్రం మానను అన్నాడు ఎవరండి మాట అన్నది ఇప్పటికి ఎన్ని రోజులైంది మొదలుపెట్టి నెల రోజులే వాడిని మాన్పించడం కోసం వీడు అంటించుకున్నాడు మానగలడా కేవలం మాట నిలబెట్టుకోవడం కోసమే అయినా వెళ్ళి ఆడినటువంటిది వ్యసన పూరితమైనటువంటి క్రీడ ఆ కారణం చేత పాక్షికలు తెచ్చుకున్నాడు సంకన పెట్టుకున్నాడు ఆ ఎర్రని వస్త్రాలలో మూట కట్టుకున్నా ఏమంటే తలపాక కట్టుకున్నాడు చక్కని పంచ పైన ఉత్తరీయము తప్ప వస్త్రము వేరొకటి లేదు చొక్కా లేదండి కారణం ఏమంటే బ్రాహ్మణుడు చొక్కా తొడుక్కోకూడదు ఎందువల్ల ఎప్పుడు సత్కర్మలే చేస్తాడు గనుక సత్కర్మలు చేసే సమయంలో చిరిగిన వస్త్రము ఉండకూడదు అన్నారు ఉండకూడదండి వండిపోయినా చిరిగిన వస్త్రం ఉండకూడదు చొక్కా కుట్టేవాడు చించి కొడతాడా చించకుండా కుడతాడా అండి చించే కొడతాడు కనుక ఇప్పుడు ఆ చొక్కా పనికి వస్తుందా అందుకని ఏం చెప్పారండి రోజుల్లో వాళ్ళకు చొక్కాలు కొనుక్కునే టీషర్ట్లు కొనుక్కునేటువంటి ఖర్చు పంచమి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ద్వారపాలకులు వెళ్లి చెప్పారు విరాట రాజుకు ఎవరో బ్రాహ్మణోత్తముడు వచ్చాడయ్యా చక్కని శిఖ తలపాగా ఏమండి జుట్టు లేదు గుండు చేయబడి ఉన్నది ఖచ్చితంగా ఎట్లా ఉన్నాడండి అతడు బ్రాహ్మణుని వలెనే ఉన్నాడు బ్రాహ్మణునకు జుట్టు ఉండరాదు శిఖ మాత్రమే ఉండాలి ఈ సూత్రాలన్నీ చెబితే ఇంక నుంచి నీ పురాణం మేము వినరాదు అంటారు ఎవరు ఒప్పుకుంటాడండి గతానుగతికు లోకు లోకం ఎట్లా పెడుతుందో దాని వెంట వెళుతున్నాం మనమంతా కూడా అవునా కాదండి అంతే కనుక ఉండరాదు కేవలం సిక్క మాత్రమే ఉండాలి ఆ విధంగా అతను తలపాగా చుట్టుకున్నాడు ఉన్నది జుట్టు లేదు నున్నగా చేయించాడు బయలుదేరాడు పట్టివర్తనాలు పెట్టి విభూ సింధూరం పొట్టు పెట్టి బయలుదేరాడు ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్లా ఉన్నాడు బ్రాహ్మడు మీకోసం వచ్చాడు అయితే లోపలికి పిలిపించమన్నాడు వస్తున్నటువంటి ధర్మరందరూ చూచాడు ఇతడు బ్రాహ్మణుని వలేడు కారణమేమంటే క్షత్రియుని నడక వేరు బ్రాహ్మణుని నడక వేరు క్షత్రియుని చూపు వేరు బ్రాహ్మణుని చూపు వేరు ఇది తెచ్చి పెట్టుకున్న ఆకారమే సహజమైనది కాదు కదా ఆ విరాట్ రాజుగారి యొక్క ఆలోచన సందేహాస్పదంగానే ఉన్నది దగ్గరకు వస్తూ ఉండగానే మహానుభావాన్ని వివరవు వేషము బ్రాహ్మణ వేషంలో ఉన్నది రూపము క్షాత్ర తేజమును తెలియజేయున్నది ఎవరూ నీవు అయ్యా నేను బ్రాహ్మణుడనే కానీ నా మిత్రులందరూ క్షత్రియులే అందుకనే నాలో క్షాత్ర నేను పూర్వం ధర్మరాజు గారి వద్ద పనిచేసేవాడిని నన్ను కంకుభట్టు అంటారు ఆయన వద్ద ఉండి సలహా సంప్రదింపులు చేస్తూ ఉండేవాణ్ణి అప్పుడప్పుడు ఆయనకు ఆనందం కలిగించడానికి పాచికలు ఆడుతూ ఉండేవాణ్ణి ఇప్పుడు ధర్మానందనుడు అరణ్యవాసంలో ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో విధి హలైనటువంటి ఆ పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు ఆ కారణం చేత దిక్కు లేక తిరిగి తిరిగి తిరిగి తిరిగి నీ గొప్పతనం తెలిసి ఇక్కడికి వచ్చాం ఆక్యులైన వాళ్ళను ఆదరించటంలో నీకన్నా మించినటువంటి వాళ్ళు లేరు ఆ కారణం చేత నిన్ను వెతుక్కుంటూ నీ రాజ్యానికి వచ్చానయ్యా నీవు అంగీకరిస్తే ధర్మరాజుకు ఎలా సలహాదారులుగా ఉన్నానో నీకు కూడా అలాగే సలహాదారునిగా ఉంటాను ఎన్నో రకాలుగా నేను చెప్పినటువంటి సలహాలను పాటించి అతడు చాలా ఉన్నత స్థితికి వెళ్ళాడు ఈ జూదాడేడానికి వచ్చేటప్పుడు మాత్రం నేను అక్కడ లేను ఉంటే వెళ్ళనిచ్చేవాడిని కాదు ఏం చెప్పాడో చెప్పండి ధర్మరాజ్ ఏం చెప్పాడు ఇప్పుడు జూదమాడడానికి వెళ్ళే సమయంలో నేను అక్కడ లేను ఉండి వెళ్ళనిచ్చేవాడిని కాను ఏమిటి దీని అర్థం నేను అనబడే ఆత్మతత్వాన్ని మరిచిపోయి కేవలం ధర్మతత్వాన్ని మాత్రమే పట్టుకున్నాడు కనుక ఇంత కష్టాన్ని పొందాడండి ధర్మతత్వం ఒక్కడే కాక ఈ ధర్మతత్వాన్ని ఆత్మతత్వానికి ముడి పెడితే జూదం దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఎక్కడికి వెళ్ళేవాడు అండి భగవంతుని వద్దకు వెళ్ళేవాడు ఈ ధర్మాన్ని దేనికి ముడి పెట్టాలి మనం ఆత్మతత్వానికి ముడి పెట్టాలి ఆత్మతత్వాన్ని దేనికి ముడి పెట్టాలి ధర్మానికి అర్థం కావట్లేదండి చెప్పేది తెలుస్తుందా ధర్మానికి ముడి కనుక నీవు చేసేటువంటి ఆచరణ ఏ కర్మ చేసినా వంట చేసినా బట్టలు పూజ చేసినా పురస్కారం ఓ యజ్ఞం ప్రతిష్ఠ నువ్వు ఏది ఏదైనా చెయ్యి కర్మ మాత్రం ఎక్కడ ఉండాలి ధర్మము వద్ద ఉండాలి నీ చిత్తము మాత్రం ఎక్కడ ఉండాలి ఆత్మ వద్ద ఉండాలి అప్పుడు నీవు చేసిన ఆత్మగతమైన ధార్మిక కర్మ అప్పుడు భగవంతుడు నీకు వశం అవుతాడు నువ్వు ఏం చెబితే అది చేస్తాడు నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు ఎక్కడి నుంచో వాడు రైలు ఎక్కువ బస్సు ఎక్కువ రావలసిన పని లేదు నీలోనే ఉన్నాడు కదా కనుకనే వెంటనే నీకు దివ్యమైన శక్తిని అనేక రకాలైనటువంటి పెద్దలు సిద్ధ పురుషులు అనేక రకాలైన మెరాకిల్స్ చేస్తున్నారు అవునండి ఇంతకు ముందు చరిత్రలో కూడా మనం చదువుకున్నాం ఆవిడెవరోడిని కూర్చోబెట్టుకుని ఆ కొలిమి దగ్గర ఆ తిట్టిని ఒత్తుతోంది భర్త పిలిచాడు వెంటనే లేచింది ఊళ్ళో ఉన్న బిడ్డడు ఎక్కడికి వెళ్ళాడండి ఆ నిప్పులలో పడబోతే బాబా పిలిచింది చెయ్యి అడ్డు పెట్టి తీసుకొచ్చాడా లేదా ఎక్కడున్నాడు ఆయన ఇది పోనీ అసత్యమా అంటే చరిత్రకారులు అసత్యం ఎప్పుడు రాయ ఆయన ఎవరో చేశాడని ఎందుకు చెబుతాడండి వాడు అబద్ధం చెప్పేవాడైతే నేనే ఇటువంటి పని చేశా అంటాడు అంతేగాని బాబా ఇటువంటి పని చేశాడని ఆయన మీద పెట్టేందుకు చదువుతాడు తప్పుడు రాసేవాడు ఖచ్చితంగా జరిగింది కనుకనే ఎన్ని ఎన్ని నిదర్శనాలండి అనేక మంది సిద్ధ పురుషుల వద్ద అనేకం చూసామండి రమణ మహర్షుల వారికి ఆపరేషన్ చేయవలసి వస్తే ఆ మెడ్రాస్లో ఉన్న హాస్పిటల్కి తీసుకువెడితే వాళ్ళు ఎనస్తా వచ్చి ఇంజెక్షన్ ఇచ్చేట అరగంట తర్వాత ఆపరేషన్ చేయడానికి వస్తే ఈయన ఆడుకుంటున్నాడు కూర్చుంటూ చక్కగా చిన్నపిల్లాగా ఆ బెడ్ మీద మత్తి ఎక్కలేదు రెండో ఇంజక్షన్ చేసినా ఎక్కలా మూడోసారి చేయడానికి వస్తే మహర్షుల వారి అడిగిన ఆయన ఏమిటి ప్రయత్నం అన్న అయ్యా నన్ను ఎనస్టీషియా అంటారు మత్తు ఇంజక్షన్ ఇస్తాను మీకు ఆపరేషన్ చేయాలి కదా అందుకో అందుకోసమని ప్రయత్నం చేస్తున్నానండి ఇప్పుడు రెండు చేసినా మొట్టెక్కలేదు ఎందుకు ఎక్కట్లేదు అంటే స్వామి వారి ఎక్కదు అది వేరు నేను వేరు కదా ఎవరికెక్కాలి మత్తు ఏమి ఆనందం అండి ఏమి ఆనందం మహనీయులు అది వేరు నేను వేరు కదా నాకు మత్తే ఎక్కుందయ్యా వీళ్ళు నువ్వు కావలసిందే దాన్ని కోయడం అంతేనా కోసుకో నాకేం సంబంధం లేదు నీ శుభ్రంగా నిసుకోమన్నారు ఆయన చూస్తూ ఉండగా డాక్టర్ ఓపెన్ చేసి మొత్తం పసు అంతా తీసేసి మళ్ళీ కుట్టేశాడు ఆ మనిషి చేరుకుంటాడు అదేనాడి దేని వల్ల చేరుకుంటాడయ్యా అంటే ఇదొక్కటే ధర్మమును ఆత్మతో ముడి పెట్టగలుగుట ఈ పని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కుండలిని కదులుతుందండి అర్థమైందండి దాన్నే యోగము అంటున్నాం కేవలం ధర్మము అంటే చేయబడేటువంటి కర్మ మాత్రమే కాదు నీ చింతన కూడా ధర్మమే నీ స్థితి కూడా ధర్మమే ఊపిరి తీసుకోవటం వదలటం కూడా ధర్మమే అర్థమైందండి ధర్మం తప్పిందయ్యా అంటే అర్థం వాడు ఊపిరాపేశాడయ్యా అర్థమైందండి కనుక ఇవన్నీ ధర్మాలే ఆ ధర్మాలు సరి మార్గంలో నడిస్తే మంచిది దుర్మార్గంలో నడిస్తే దాని వల్లనే మనకే నష్టాలు వస్తాయి ఎవడు దుర్మార్గంలో నడిపించాడు కనుక ఎప్పుడైతే చూశాడు చాలా సంతోషమయ్యా నీవు కోరిన తర్వాత ఇవ్వకపోతానా ధర్మరాజు దగ్గర పనిచేసిన వాడి నిశ్చింతగా ఇక్కడ ఉండవచ్చు నీ రూపురేఖ విలాసాలు ఎంతో దివ్యమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తున్నాయి నీ ఎగు భుజములు కూడా కీర్తి ప్రతిష్టలను పొందిన వాణివని కనబడుతున్నాయి కనుక నీవు ఇక్కడ నిశ్చింతగా ఉండవచ్చు కష్టం వచ్చింది కనుక వాడు వచ్చేసిన తర్వాత భీమసేనుడు వచ్చాడండి భుసాన ఇప్పుడు గద లేదు ఏమున్నదండి గరిచి ఉన్నది అర్థమైందండి గరిచి ఉన్నది భుసాన అది భుజాన పెట్టుకుని ఎవరిని అడగకుండానే ధర్మరాజు అయితే వాకిట్లో ఉన్న వాళ్ళని అడిగాయనే వచ్చానని చెప్పి మీర్రాజు గారికి అన్నాడు వీడు అసలు ఎవరిని అడగల మెదలకుండా లోపలికి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరిని పక్కకి తోసి మీర్రా వీరుడల్లి విడుతున్నాడు అక్కడికి ఆ విరాట్ రాజుగారు చూసి ఆశ్చర్యపూరు వీడవడ ఎవరు ద్వారపాలకులు వచ్చి చెప్పకుండానే లోపలికి వస్తున్నాడు ఏమిటి పరిస్థితి కండలు తిరిగి ఉన్నాడు సామాన్యమైనటువంటి బలం కాదు కండలు తిరిగి ఉండటమైనా అంటే వ్యాసుడు చెప్పాడండి అన్నారు నడు అసలు కనబట్టలేదు ఆడవాళ్ళ నడుములాగా సన్నగా ఉన్నది వక్షస్థలం విశాలంగా ఉన్నది భుజములు కండలు తిరిగి ఉన్నాయి ఆ భుజముల పైన గరిట ఉన్నది ఒక వంటల వాడు ఎలా ఉంటాడో ఆవేశంలోనే వచ్చాడండి ము తయారు చేసిన యజ్ఞోపవీతాన్ని ధరించిలు కట్టి వెంట సంచరించి గర్జించగలిగిన భీమసేనుడు వాటి రోజున ఏ స్థితిలో ఉన్నాడు విధి ఎంత ఆట ఆడుకుంటుందండి ఏమండి ఆ స్థితిలో ఆ విరాట్ రాజు గారి దగ్గరికి వస్తే మాట్లాడటానికే భయం వేసిందిరాడు రాజా నన్ను వల్ల ఊడు అంటారు వంట చేయటంలో సిద్ధహస్తుంది కుస్తీలు పట్టటంలో కూడా సిద్ధహస్తుంది పెద్ద పెద్ద చెట్లను కూడా పిడికిలి చేత వంచి చేతులతో నొక్కి కట్టె పుల్లలు చేయగలను నాకు గొడ్డలితో పని లేదు ఏమండి చిన్నప్పుడు జామకాయ కోసుకోవాలి అంటే పక్క వాళ్ళు అడిగేవాళ్ళు తింటే ఎంగిలవుతుంది అందుకోసమని ఏం చేసేవాళ్ళం తలుపుకి ఆ సందులో పెట్టి తలుపు ఇట్టాలా ఆగేవాళ్ళం అనుభవంలో ఉందా లేదా ఆ తలుపెట్ట నొక్కితే అది రెండుగా చీల్తే అప్పుడు పెట్టేది ఇంకా తెలియగలిగిన వాళ్ళు వస్త్రంలో చుట్టి కాకింగిలి అనేవాళ్ళు ఏమండి ఇప్పుడు అట్లా చేసేవాళ్ళు ఎవరు లేరు నోట్లో తీసి పెట్టేవాళ్ళే ఉన్నారు వాడు కూడా తినేస్తాడు అంత ఏం సమాస పెట్టారు అర్థం కాదు కనుక దివ్యాత్మ ఎన్ని ఎన్ని రకాల జాగ్రత్త చాలా మధురమైనది చిన్నతనం వాటిల్ని అంత మధురమైన వాటిల్ని తలుచుకునేటువంటి స్థితి మనకున్నది కానీ తర్వాత జనరేషన్కి లేదండి అసలు వాళ్ళకి ఏ స్మృతులు ఉన్నాయి ఆరేళ్లకే హాస్టల్లో చేరితే వాడికి ఏముంటుందండి ఆ హాస్టల్ యజమాని వాడిని ఎట్టాడు రాగి చెంబుతో వినట్టే పొద్దున పరీక్ష సాయంకాలవ పరీక్ష పొగలంతా వాడు చదువుతూ ఉండటమే రీడింగ్ రీడింగ్ రీడింగ్ రీడింగ్ పొద్దున సబ్జెక్టు పరీక్ష సాయంకాల సబ్జెక్టు పరీక్ష పాఠం చెప్పే పని కూడా లేదు పేపర్లు తెచ్చడమే ఇదే పని మాతో పాటు లెక్చర్ ఉండేవాడు స్కేల్ ఉండేది ఆయన దగ్గర కాంపస్ బాక్స్ లో స్కేల్ ఉంటుంది చిన్నది ఆ స్కేల్ దగ్గర పెట్టుకునేవాడు ఎందుకో తెలుసునండి ఎందుకు స్కేల్ దగ్గర పెట్టుకుంటాడు ఖచ్చితంగా పేపర్లు దిద్దేటప్పుడు మాత్రమే ఉండేది ఎందుకంటే కొలత కొలిచి మార్కులు వేసేవాడు ఇదిగో ఇంత దూరం మేటల్ రాసాడు వాడు ఎవరన్నా రాయనివ్వండి అంతే నిజమండి ఏమండీ ఇట్ట మార్కులు వేయటం ధర్మం కదా వాడు చదివి వచ్చాడో పెట్టాడ శర్మ మనం మార్కులు వేసినా లేకపోయినా ప్యాస్ అవుతాడు వాడు ఏదో రకంగా అనవసరంగా మనకెందుకు చెడ్డ పేరు నన్ను చూసేవా ఎంత గౌరవిస్తూ వాళ్ళు ఈ మాస్టర్ మార్కులు ఎక్కువ వేస్తారని ఏం చేస్తాం వంట చేయటంలో నేను సిద్ధాస్తున్నయ్య ధర్మరాజు గారి వద్ద వంట చేశాను ఆయన ఆస్థానం ఖాళీ చేసి అడవులకు వెళ్ళిపోవడం చేత నేను కూడా అనేక చోట్ల తిరిగి తిరిగి ఇక్కడికి చేరుకున్నాను చాలా సంతోషం రావయ్యా నువ్వు కూడా వంట చేయడానికి చేరు ఎన్ని క్వాలిఫికేషన్లు చెప్పాడండి వంట చెరకు నేనే తెచ్చుకుంటా మళ్ళా యుద్ధం చేయడం నాకు బాగా తెలుసు వంట చేయటం బాగా తెలుసు మిగిలినవన్నీ పారేయకుండా తినటం కూడా బాగా తెలుసు ఎంత మిగిలితే అంత మంచిది వాడికి చాలా సంతోషమైన నా వంట శాలలో ఉన్న వంట వారిని అందరినీ నీకు సేవకులుగా ఏర్పాటు చేస్తా నీవు ప్రధానమైనటువంటి వంట వాణిగా చేరవయ్యా చెప్పాడు భీమసేనుడు పని అయిపోయింది ఎవరూ గుర్తుపట్టలేదు అమ్మయ్య బతుకు చీవుడా అనుకున్నాడు ఎక్కువసేపు అక్కడ నిలబడకుండా గరిట పూసుకున్నాడు వంట ప్రవేశించాడు ఇక బయటికి రావలసిన పని లేదు తన పనేదో తన వంట ఏదో తన చుట్టూ ఉన్న వాళ్ళ చేత పని చేయించుకోవటం వండటం వాళ్ళ చేతనే తప్ప బయటకు వచ్చే పని నాలుగు సార్లు బయట తిరిగితే ఎవడి కంట్లో పడవచ్చు ఆ తరువాత నకులుడు వచ్చాడండి భీమసేను తర్వాత వచ్చిన వాడు ఎవరు నకులుడు అతడు కూడా ఇదే విధంగా చెప్పి అశ్వశాలలో అశ్వపాలకుడుగా చేరాడు తరువాత సహదేవుడు చేరాడు ఏమండి అర్జునుడు ఎందుకు రాలేదండి అంటే ద్రౌపదికి రక్షణగా ఉన్నాడండి బయటవాడు ద్రౌపది కూడా వచ్చిన తర్వాత వచ్చినవాడు అర్జునుడు అర్థమైందండి తన చుట్టూ ఉన్న వారి సంగతి ముందు చూచి తన సంగతి తరువాత చూచుకోవాలి అన్నగారిని కాపాడవలసిన బాధ్యత అర్జునుడి మీద ఉంది కనుక ముందు అన్నగారులని ఇద్దరిని వెళ్ళమన్నాడు తనకన్నా చిన్నవాళ్ళు కనుక వాళ్ళ మీద ఉండే బాధ్యత చేత అర్జునుడు వాళ్ళని ముందు పంపించాడు వాళ్ళ ఇద్దరు అయిపోయిన తర్వాత ఈమె పంపించాడండి సైరద్రి అనే పేరుతో లోపలికి ఎక్కడికి వెళ్ళింది ఆవిడ సరాసరే గారి భార్య వద్దకు వెళ్ళింది దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ పేరు సుధేష్ణ అంతేకాదు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కుషిని అర్థమైందండి ఆవిడ జన్మకు రహస్యం ఉన్నది అందుకోసం ఆవిడకి ఏమని పేరు కుష అంటే దర్ప కుషిని అని ఆవిడ పేరు లోకంలో అంటూ ఉంటారు ఎవరి కూతురు తెలుసు అండి అయ్యో అర్శిసేనుడు అనేటువంటి వాడి గురించి ఇందాక నిన్న మనం చెప్పుకున్నాం ఎవరు చెప్పండి అర్షిసేనుడు చెప్పలేదు ఆ వార్షేయుడు చెప్పాము అర్షిసేనుడు రాలేదు అర్షిసేనుడు అనేటువంటి ఒక గంధర్వరాజు ఉన్నాడు ఆ గంధర్వరాజుకు మానవకాంత వల్ల కలిగినటువంటి సంతానము వెయ్యి మంది ఆ వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మగవాళ్ళు అయితే ఒకే ఒక్క ఆడపిల్ల ఈ ఆడపిల్ల దర్బలలో పుట్టింది అర్థమైందండి ఎక్కడ పుట్టింది దర్బలలో పుట్టింది ఆ దర్బలలో పుట్టినటువంటి పిల్లనే కుషిని అని పిలిచేవాళ్ళు అర్థమైందండి ఆ తొం తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని గంధర్వ లోకంలోనే ఉండేటువంటి ఏమండి వజ్రదేహుడు అనబడేటువంటి వాడు మొత్తం అందరినీ సంహరించాడు ఒక్కడు మాత్రం మిగిలాడు ఆ మిగిలిన వాడే వీర బలుడు వాడి పేరు ఏమిటండి వాడి పేరు వీర లుడు ఆ వీల బలుడే కీచకుడు ఆ కీచకుడు ఇదిగో ఈవిడ అక్కయ్య వాడు తమ్ముడు వీళ్ళిద్దరే మిగిలారు ఆ కుటుంబంలో ఈ గంధర్వుడు మానవ కాంత వల్ల కలిగినటువంటి సంతానం దీన్ని ఏమంటారంటే ఒక క్షత్రియులకు బ్రాహ్మణుని వల్ల కలిగినటువంటి లేదా ఒక క్షత్రియునకు బ్రాహ్మణ కాంత కలిగిన ఒక గంధర్వునకు క్షత్రియ కాంత కలిగిన ఆ జాతిని సూత జాతి అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి సూత జాతి రాను రాను వాళ్లే రథాలు నడిపే వాళ్ళుగా తయారయ్యారు ఆ రథాలు నడిపే వాళ్ళని ఏమంటారంటే సహజంగా సూతులు అని పిలుస్తారు ఆ సూతులైనటువంటి వాళ్ళే ఒక్కొక్క సందర్భంలో రాజులను మోసం చేసి రాజ్యాలు హస్తగతం చేసుకుని రాజులుగా తయారయ్యారు అర్థమైందండి ప్రతి జాతికి ప్రతి కులానికి ఎలా వ్యుత్పత్తి అయ్యింది అనేటువంటిది కూడా చరిత్ర ఉన్నదండి గ్రంథాలు ఉన్నాయి ఊరికే చెప్పలేదు ఎవరు కనుక ఒక గంధర్వ జాతికి ఒక క్షత్రియ కాంతకు కలిగినటువంటి కూతురు అందున అయ్యో నేచ తల్లి గర్భం నుంచి పుట్టింది కాదండి ఆవిడ ఆ కారణం చేతనే ఈ ద్రౌపది కూడా ఎక్కడికి వెళ్ళింది సరాసరే ఆమె వద్దకే వెళ్ళింది ఆవిడ్ని అందరూ ఇప్పటి రోజున ఏమని పిలుస్తున్నారు అంటే ఖుషిని అయినటువంటి ఆవిడ్ని సుధేష్ణ అని చెబుతున్నారు ఆ సుధేష్ణను విరాట వివాహం చేసుకున్నాడు విరాట కూడా ఇది రెండవ వివాహము విరాట గారి మొదటి భార్య పేరు కూడా యశోద మొదటి భార్య పేరు యశోద అండి ఒకనొక సమయంలో యుద్ధం చేయవలసి వస్తే విరాటరాజు భయపడి దుఃఖంతో కూర్చుంటే యుద్ధానికి వెళ్ళింది ఎవరయ్యా అంటే యశోద వెళ్ళిందండి తన పెద్ద భార్య వెళ్ళింది ఆ పెద్ద భార్యకు ముగ్గురు కొడుకులు వాళ్ళ పేర్లు వస్తాయి మనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు చిన్న భార్యకు ఒక కొడుకు ఒక కూతురు చిన్న భార్య ఎవరయ్యా అంటే ఇదిగో ఈ సుదేశార్య ఆ యుద్ధ రంగంలో యుద్ధం చేసి వీర పొందింది ఎవరి కొరకు యుద్ధం చేసింది అంటే తన భర్త కొరకు ఆవిడ పేరు యశోద చాలా గొప్ప ఇల్లాలు ఆ విరాటరాజు గారు ప్రత్యేకించి విరాట వీర్యం అనేటువంటి గ్రంథం ఉన్నది విశ్వనాథ్ సత్యనారాయణ గారు రచించింది ఎన్నో దివ్యమైనటువంటి రహస్యాలన్నీ అందులో ఉన్నాయి పరిశోధన చేసి ఇచ్చాడా కనుక ఆవిడ సుధేష్ణాదేవి దగ్గరికి వెళ్ళిందండి ఆ సుధర్ష్ణాదేవి చూసి అమ్మా నీవెక్కడో సురకాంత వలే ఉన్నావు దేవలోకం నుంచి వచ్చినటువంటి దానవలే ఉన్నావు నీ కనుబొమలు గాని నీ కనులు గాని నీ పెదవులు గాని నీ కర్ణములు గాని నీ బాహువులు గాని ఆ వేళ్ళు కాని వేళ్లకు ఉన్న గోళ్లు గాని ఇవన్నీ కూడా సులక్షణ సమన్వితమైనవే తప్ప మానవ చెందినవి కావు దేవకాంతకుండేటువంటి విధానం వేరు మానవ కాంతకుండేటువంటి విధానం వేరు నడకలో కూడా చాలా తేడా ఉన్నదమ్మా కనుక నీవు సామాన్యమైన కాంతవు కాదు అని నాకు తెలుస్తున్నది నీవెవరివో చెప్పు నేను నీకు చేయదగిన సహాయం ఏమిటో చెప్పు అడిగింది అమ్మా నన్ను శైరంద్రి వృత్తి చేసేదాన్ని నేను మాలిని అని పిలిచేది ద్రౌపది ఒక అనొకప్పుడు ఏమని పిలిచేది మాలిని అంటే పరిపాలింపదగినది అని అర్థం మాలిని అంటే అర్థం ఏమిటండి పరిపాలింపదగినది వదిలిపెట్టదగినది కాదు అని అర్థం అందువల్ల ఆ ద్రౌపదీ మాత అని పిలిచేది నేను సైరంద్రవృత్తి చేసుకుంటూ బ్రతికేదాన్ని సైరేంద్ర వృత్తి అంటే పూలు చుట్టుట జడలు వేయుట జడలకు పూల జడలు వేయుట అనేక రకాలైనటువంటి మైపూతలు తయారు చేయుట ఒంటి మీద వేసుకునే పూర్వపు రోజుల్లో ఇప్పుడు కొట్టుకుంటున్నారు అంటే తేడా అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి మైపూతలు లేవా అండి అత్తరు వాటి పేరు ఏదో వీడికెట్లా తెలుసు అనుకో మాకు టీవీలో చూసి అంతే నేనేం కొట్టుకోవండి ఇవన్నీ కొట్టుకుంటున్నావా లేదా సెంట్ రాసుకుంటున్నాము అత్తలు రాసుకుంటున్నాం అనేక రకాలు మనం ఒక్కళ్ళైనా టండి శివుడికి కూడా తెల్లవారుజామును అభిషేకం చేసేటప్పుడు కాశీలో దేంతో చేస్తారో తెలుసా అండి శంతుతో చేస్తారు నాకు నా దగ్గర ఉంది సీసా మీకు కావాలని చూపిస్తాను ఎందుకంటే నేను అసలు రాసుకోలేదు కనుక దైవ సమానంగా దాన్నట్టు పెద్దటి కూడా ఆ శంతుతో అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసే నమక జమకాలతో ఆ శంతుని సీసాలకెక్కించి నాకు ప్రసాదంగా గుళ్ళు అర్చకుడు ఇస్తే తీసుకొచ్చుకున్నాను చావండి కనుక పరమాత్మకే చేస్తున్నారు శంతుతో అత్తతో మనం పూసుకుంటే తప్పేం లేదు మైపోతలు తయారు చేయడంలో కూడా నేను చాలా గొప్పదాన్ని నాకు ఐదుగురు గంధర్వులు భర్తలుగా ఉన్నారు వాళ్ళు ఇప్పటి రోజున ప్రకటమయ్యే అవకాశం లేదు ఒక సంవత్సర కాలం వాళ్ళు ప్రకటం కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు నిరంతరం కంటికి రెప్పవలే నన్ను కాపాడుతూ ఉంటారు నేను ఆశ్రయం కలిగి ఉండాలి గనక ఎందుకంటే నిరాశ్రయం నశోభంటే పండిత వనిత లత కవిత చిన్నతనంలో తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది లో భర్తతో ఆధారపడి ఉంటుంది వార్ధక్యంలో తన పిల్లల మీదనే ఆధారపడి ఉంటుంది కనుక ఎవరి ఆధారము లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడతా ఇది ఈ మాటే మంచిది కాదండి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడక పక్క వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే ఊరుకుంటారా ఒక తోపు తొయ్యరు ఎవ్వరైనా నిలబడేది వాళ్ల కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు ఎందుకు వచ్చిందో ఈ పదం కూడా తెలియదు సాధు పదం కాదు పెద్దలు చెప్పిన మాట ఇది నేను చెప్పింది కాదు నిరాశ్రయం న శోభంతే పండిత వనిత లత కవిత కనుక ఆశ్రయం ఉండాలి కదా నా భర్తలు ఒక సంవత్సర కాలం వరకు నాకు ఆశ్రయాన్ని ఇవ్వలేరు కానీ నన్ను జాగ్రత్తగా మాత్రం చూస్తూ ఉంటారు అందువల్ల ఆశ్రయం కోసం ఆ స్థానానికి వచ్చాను ఒక నియమం ప్రకారం పని చేస్తానే తప్ప ఏ పని పడితే ఆ పని చెయ్యను పాద సంబనము చేయను మొట్టమొదటి రోజు నేను పడుకున్నా నా కాళ్ళు పిసుకో అంటే మాత్రం పరపురుషుని చేరను సంభాషించను చాలా సంతోషం అమ్మ నీ సౌందర్యాన్ని చూచిన తర్వాత నా భర్త అయిన విరాటరాజు కూడా ఎక్కడ నీ మాయలో పడతాడు అని భయపడ్డా పరపురుషుణ్ణి నీవు చూడను మాట్లాడను అన్నావు గనుక నాకు చాలా సంతోషం మర్యాద తక్కువగా ఉన్నటువంటి పని చేయను కాస్త అంట్లు తోమిబెట్టు నా బట్టలు దిగిపెట్టు నేను చేయను మర్యాదతో కూడుకున్నటువంటి కర్మను మాత్రమే ఆచరిస్తా అది నా నియమం నీ ఆస్థానంలో ఉంచుకోక నన్ను బయటికి పంపడానికి కూడా వీల్లేదు ఇంకా అడగడం ఎందుకండి ఇవిడ ఏముంటుంది నీ ఆస్థానంలో నుంచి నన్ను బయటికి పంపడానికి నా వల్ల కదమ్మా నా దగ్గర వద్దులే ఇంకో చోట చూసుకో అని అంటానికేమీ వేరలేదు నువ్వు నన్ను ఒప్పుకుని నేను నీ ఆస్థానంలో ఉండవలసినదే ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఇక ఏం చేస్తుందండి సుధేష్ణ మాత్రం సరే ఉండవమ్మా అన్నది ఇప్పుడు చిట్ట చివరికి రావలసిన వారెవరయ్యా అంటే ఎవరండి అర్జునుడు ఎప్పుడైతే ఆ అర్జునుడు మనస వాచ కర్మణ దేవేంద్రుడిని తెలుసుకున్నాడండి ఆ దేవేంద్రుడు నాయన ఏం కావాలయ్యా ఆనాడు పొందిన శాప రూపం ఇప్పుడు నేను పొందాను ఒక సంవత్సర కాలం పాటు నేను తెలియకుండా అజ్ఞాతవాసంలో ఉండాలి అంతేకాక అజ్ఞాతవాసం విజయవంతంగా పరిసమాప్తి కావడానికి మీ ఆశీర్వచనం కావాలి ఎప్పుడైతే అలా అడిగాడో అస్థుమే సఫలం జన్మ ఏమన్నా టువంటి పుత్రుడు నా చేత వరంగా ఇవ్వబడినటువంటి వారు అవ్వడం చేత నా యొక్క జన్మ కూడా సఫలమైనది చాలా ఆనందంగా ఉన్నదయ్యా నీకు తప్పక ఆ రూపం వస్తుంది గాక అని ఆ ఇంద్రుడు ఎప్పుడైతే అన్నాడో వెంటనే అలా మారిపోయాడంటే వయ్యారంగా నడుచుకుంటూ విరాటరాజు గారి ఆస్థానంలోకి వచ్చారు నీవెవరవు ఏ కారణం చేత వచ్చావు నువ్వు కూడా పాండవుల దగ్గర నుంచే వచ్చావా ఎందుకంటే వరస్ వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారండి వీళ్ళు ధర్మరాజు దగ్గర నుంచే వచ్చానని చెబుతున్నారు వచ్చిన ప్రతి వాళ్ళు నువ్వు కూడా ధర్మరాజు దగ్గర నుంచే వచ్చావా అవున నీకెట్లా తెలుసు నువ్వు చాలా గొప్పవాడివి మరే ఈ వాళ్ళకి పొగడడం బాగా వచ్చాడు విపరీతంగా పొగడి ఎప్పుడైతే పొగిజాడో వీడు అయోమయమైపోయాడు విరాటరాజు ఏం కావాలి ఏం పని మీద వచ్చావు నీ ఆస్థానంలో నీ కుమార్తెకు ఆ కుమార్తె యొక్క చెలికత్తలకు సంగీత విద్య చెప్పడానికి సాహిత్య చర్చ చేయడానికి నాట్య విద్య కూడా అధ్యయనం చేయించడానికి వచ్చా ఈ అర్జునుడు నాట్య విద్య ఎక్కడ నేర్చుకున్నాడయ అంటే దేవలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకున్నట్టండి దేవేంద్రుణ్ణి తలుచుకుని అక్కడికి వెళ్ళాడు కదా కొంతకాలం దేవలోకంలో ఉన్నాడా లేదా ఇంద్రునితో పాటు అప్పుడు అక్కడ అధ్యయనం చేశాడు ఈ సంగీత విద్య ఈ నాట్య విద్య రెండూ కూడా వేదమేనండి సంగీతం కానీ నాట్యం కానీ వాటి ద్వారా మనం ఎక్కడికి చేరుకోగలం ఆ భగవంతుని సన్నిధానానికి చేరుకోగలం ఖచ్చితంగా చేరుకుంటావాళ్ళు ఆ నాట్యం చేసేటప్పుడు ఆ పడకాయ ప్రవేశం కనుక నాట్యాచార్యుడు చేయగలిగితే ఎక్కడికి వెళ్తాడు అంటే తొలియమైన స్థితికి వెళ్ళిపోతాడు చాలా దివ్యంగా అట్లాగే సంగీతం పాడేవాడు కూడా ఆ సంగీతం పాడుతూ ఉంటే ఆ విధం ప్రతి రాగానికి జీవస్వరము అని ఒకటి ఉంటుంది న్ని కనుక టచ్ చేయగలిగితే వినేవాడికి ఆహా అనిపిస్తుంది అజీవస్వరాన్ని తాకకుండా ఎన్ని మెళికలు తిరిగినా ఎన్ని సంగతులు వేసినా ఎన్ని చుట్టలు చుట్టినా వీడేదో శ్రమ పడుతున్నాడు రా అనిపిస్తుందే తప్ప మనస్సుకు హాయి అనిపించదు అర్థం ఏందండి అజీవస్వరం తాకాలి ప్రతి రాగానికో జీవస్వరం ఉంటుంది ఆ జీవస్వరాన్ని ఎప్పుడైతే తాకుతాడో పాడేవాడికి కూడా కనబడేటువంటి వాడు భగవంతుడే అర్థమైందండి అలా జీవస్వరాన్ని ప్రతి రాగంలోనూ తాక కలిగింది ఎవరయ్యా అంటే ఒక్క ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏ రాగం పాడినా ఆ జీవస్వరాన్ని తాకకుండా యువతలు కావిడ అంత దివ్యమైన సాధన అంత తేలిగ్గా పట్టుబడుతుందా అంటే పట్టుపట్టదు జీవస్వరం అంటే ప్రాణ అక్షరం ఆ రాగానికి ఏది ప్రాణమో ఆ స్వరాన్ని పట్టుకోవాలి ఆ స్వరస్థానంలో ఖచ్చితంగా వెళ్ళి పడాలి శృతి అప్పుడు వినేవాడికి అనేవాడికి కూడా ఆనందం కలుగుతుంది ఇద్దరు ఆనందపడతారు క్షణంలో కనుక సంగీతము భగవంతుణ్ణి చేరుస్తుంది నాట్యము భగవంతుణ్ణి చేరుస్తుంది నీ కుమార్తె నిండు యవ్వనంలో ఉన్నది ఆమె దుష్ప్రవర్తన కలగకుండా ఈ రెండు విద్యల ద్వారా ఆమెను సత్ప్రవర్తకురాలుగా మార్చి దివ్యమైనటువంటి విద్యావంతురాలుగా తయారు చేస్తానయ్యా పాండవుల ఆస్థానంలో ఉండేవాడిని నేను ఆ మాలిని వద్ద ఆంతరింగికునిగా ఉండేవాడిని అంతఃపురంలో ద్రౌపదీదేవి అంతఃపురంలో చాలా సంతోషమయ్యా ఇప్పుడు మొత్తం గ్రూప్ అంతా వచ్చేసారా డ్రామా కంపెనీ అంతా వచ్చేసింది ఇక నటించడం ఒక్కటే తెలువ్ యిపోయినాయి డ్రెస్సింగ్ అయిపోయింది అయిపోయిందా లేదా నటించడమే ధర్మ ఎవరి కర్మలు వాళ్ళు చేస్తున్నారు కాలం గడుస్తున్నది నిత్యము అనేక రకాలైన ఇచ్చకపు మాటల చేత ఆ ధర్మరాజు ఇచ్చకపు మాటలతో ధర్మాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఎవరికి విరాట్ రాజుకి ఆ విరాట్ రాజు కూడా ఇంత గొప్ప పండితుడు నా ఆస్థానంలో ఉన్నాడు కదా అని ఆనందపడుతున్నాడు ప్రతి రోజు ఆ విరాట రాజుతో పాచికలు ఆడుతున్నాడు ధర్మరాజు గెలుచుకున్న ధనాన్ని తన తమ్ముళ్లకు చేరుస్తున్నాడు కొద్దో గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నది తనకు అవసరమైతే తీసుకుంటున్నాడు అసలు అవసరం లేనిది ఎవరికయ్యా అంటే ఇద్దరికే ఒకరు మాలిని రెండవది వల్లవుడు వీళ్ళిద్దరికీ ఏ ధనంతో సంబంధం లేదో అసలు ధర్మానంత సంబంధం ఈ పరిస్థితి ఇలా ఉంటే జీమూతుడు అనే పేరు కలిగినటువంటి మల్ల యోధుడు ఆ గారి ఆస్థానానికి వచ్చాడండి ఎక్కడి నుంచి వచ్చాడ క్రౌంచ దేశము అని ఉన్నదండి ఆ దేశం నుంచి వచ్చాడు వాడు వాడు ఒక్కటే చెప్పాడు విరాటరాజు గారితో రాజా నీ ఆస్థానంలో నన్ను గెలవగలిగిన వాళ్ళు ఉండి గెలిస్తే మా రాజ్యము మీది ఒకవేళ నన్ను గెలవలేక నేనే గెలిస్తే మీ రాజ్యము నాది అర్థమైందండి యుద్ధంతో పని లేదు మల్ల యుద్ధమే ఈ మల్ల యుద్ధం కూడా ద్వంద్వమైనది ఇద్దరి మధ్య జరిగేది నీ దగ్గర యోధులు ఎవరైనా ఉంటే పంపించమన్నాడు అప్పటిదాకా వాడి దగ్గర ఉన్నటువంటి యోధులను కూర్చోబెట్టి మేపుతున్నాడు అండి ప్రతి రాజు దగ్గర ఉంటారా మనకు కూడా సిఆర్పి అని ఉంటుంది కదండి గవర్నమెంట్ దగ్గర వాళ్ళు ఏం చేస్తారు రోజు ఆ హైదరాబాద్ లో చూస్తూ ఉంటాం పాపం ఆ ఉన్న గడ్డి పీకుతూ ఉంటారు పరిగెత్తుతూ ఉంటారు ఆ తుపాకులు పట్టుకునే రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటారు నీళ్లు తోలుతూ ఉంటారు ఆ ఊడుస్తూ ఉంటారు వాలీబాల్ ఆడతారు ఫుట్బాల్ ఆడతారు అనేక రకాలైన కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటారు వేరే యుద్ధం ఏమి ఉండదు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళను బయటికి తీసుకొస్తారు అందుకని దాన్ని ఏమంటామంటే మూల బలము అంటాం యుద్ధ పరిభాషలో ఏమంటారండి దాన్ని మూల బలం వాళ్ళు కూర్చుని తింటే తప్ప ఏం పని లేదండి ఆ మల్ల యోధులు ఇప్పుడు విరాట్ రాజు గారు వాళ్లను కబురు పెట్టాడు ఆ వచ్చినటువంటి మల్ల యోధులతో ఆ వాడితో వీళ్ళు తలబడాలి ఎనిమిది మంది మల్ల యోధులు వచ్చిన ఆ ఎనిమిది మంది వాడి చేతిలో మట్టికరిచారే తప్ప ఒక్కరు కూడా జయించలేకపోయారు అదే సభలో కూర్చుని ఆ మల్ల యుద్ధాన్ని చూస్తున్నటువంటి ధర్మానందనుడు విరాట రాజు గారికి చెప్పాడు రాజా ఆనాడు ఒంటలు వాడుగా వచ్చి చేరినప్పుడు నాకు మల్ల యుద్ధంలో చాలా నేర్పు ఉన్నది నాకు చాలా ఇష్టమని వల్లవుడు చెప్పాడు కదా అతడిని పిలిపించినట్లయితే అన్నాడు పిలిపించు అని ఖచ్చితంగా చెప్పాలిగా వదిలిపెట్టాడు పిలిపించినట్లయితే నువ్వు చెప్పిన సలహా బాగానే ఉందయ్యా కబురు పెట్టారు భట్టుడు చేత వచ్చాడు కంటితోనే సైగ చేశాడు ధర్మానందనుడు ఏమని సైగ చేశాడో విందాం దిగి కేవలం యుద్ధం చేసి వాణ్ణి ఓడించాలంట అనుకుంటావేమో ఏం చెయ్యాలి వాణ్ణి మళ్ళీ తిరిగి వాడి రాజ్యానికి వెళ్ళకుండా చెయ్యాలి ఆ క్రౌంచ దేశం మనకు వస్తే వస్తుంది లేకపోతే లేదు మన దేశం వాడికి చెందకుండా ఉండాలి ఇంతకాలం మనకు నీడనిచ్చిన దేశం కదా ఒప్పుకున్నది కదా పోషిస్తున్నది కదా ఏమండి ఎంత భక్తు చూడండి మనం చేసే ఉద్యోగము పట్ల కూడా మనం అట్లాగే ఉండాలండి నువ్వు స్కూల్ టీచరు కదా మీ అబ్బాయిని కూడా బీఈడి చదివించామండి నేను పడే కష్టం వాడు పడకూడదండి శర్మగారు వాడిని సాఫ్ట్ వేర్ చదివించే మంచిది నాయన వేదం చదువుకున్న పండితుని వద్దకు వెళ్ళి మీ అబ్బాయికి వేదం చెప్పిస్తున్నారా అంటే చీచి వేదం చెప్పట్లేదండి ఇల్లుళ్ళు తిరగాల మూటలు మోసుకోవాలి నేను పడుతున్నా అని చెప్పి చాలు మా అబ్బాయికి అక్కర్లేదండి వాడికి కానీ వాడి భార్యకు కానీ వాడి కుటుంబానికి కానీ ఇంత తిండి పెట్టి గౌరవింపజేస్తున్నటువంటి విద్యను నీనాటితో నువ్వే ఏం చేస్తున్నావండి నిరసిస్తున్నావు నిన్ను భూమి మీద నిలబెట్టింది నీ వృత్తి వృత్తిని కూడా మనం ఎట్లా భావించాలండి యాదేవి సర్వభూతేశు వృత్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్త మనం చేసేటువంటి వృత్తి కూడా మనకు ఎవరితో సమానం అండి భగవంతునితోనే సమానం కనుకనే వృత్తిని కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి దాని పట్ల నిరసన భావం ఉండకూడదు ఈ పని ఇంకెవరూ చేయకూడదు నా వాళ్ళు చేయకూడదు ఈ కష్టాలు పడ దేంట్లో కష్టం లేదండి అసలు మనిషి జీవించి ఉండడమే కష్టం అవునా కదా ఎన్ని కష్టాలండి పడుకున్నవాడు నిద్ర కష్టం నిద్ర లేచిన స్నానం చేయడం కష్టం అవునండి వాళ్ళమ్మతో వాడు అంటున్నాడు ఎంతసేపు అమ్మ ఒళ్ళంతా ఎప్పులు పుడుతోంది పిసిగా వస్తున్నావు ఏమిటారు వద్దడం నేను ఇంతసేపు నీళ్లు పోసుకోలేను ఉరికే రెండు చెంబులు పోసి తులిచేయి రాదు కొడుకు తల్లి నడుగుతున్నాడు వాడి వయస్సు ఎంతండి వాడికి నీళ్లు పోస్తుందంటే వాడికి మూడేళ్ళో నాలుగేళ్ళు ఉంటాయి అవునా కదా కనీసం స్నానం చేసేంత పేషెన్స్ కూడా వాడికి పశువయస్సులోనే లేకపోతే ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకేమొస్తుందండి కనుక ప్రతి కర్మ పట్ల మనకు విశ్వాసం ఉండాలి భక్తి ఉండాలి నేను చేసే పని పట్ల నాకు విశ్వాసం నేను చేసిన ఉద్యోగం పట్ల నాకు విశ్వాసం నువ్వు కూడా అప్పని చేయవయ్యా ఎంత గొప్ప ఉద్యోగం అండి ఒక స్కూల్లో కానీ ఒక కళాశాలలో కానీ ఒక దాన్ని ఏమంటారండి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం దాంట్లో కానీ ఒక అధ్యాపకుడుగానో లేదు ఒక ఉపాధ్యాయుడు వాడు ఉన్నాడు అంటే వాడి చేతుల్లో ఎన్ని జీవితాలు తీర్చిదిద్దపబడతాయండి అవునా కాదు ఎవడో క్లాసులో ఉన్నవాడు ఒకడో ఎత్తడో నాశనమైనా మిగతా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ జీవితాలు గడుపుకుంటారు కదండి మీరు బాగా ఆలోచించండి నాకు అనుభవం రోడ్డు మీద కనబడినప్పుడు ఎప్పుడో వాడు విషయాన్ని గుర్తుపెట్టుకుని సార్ ఈ ఎందుకు వచ్చారు అండి ఎవరినైనా నీవు నేను పలానా వాడినండి మీ దగ్గర చదువుకున్నానండి వాడు చిన్నతనంలో చదువుకుంటాడు మన దగ్గర వాడిని గుర్తుపెట్టలేము కానీ వాడు మనల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడండి ఆ క్షణంలో మనకు ఒలికినటువంటి కంటి నీరున్నదే నాకు తెలిసి కొన్ని వేల మణుగుల పరుగు ఉంటుందండి అంతకన్నా తృప్తి కానీ అంతకన్నా ఆనందం కానీ రాసుల నాణ్యములు కనబడిన కలగదు అని నా ఉద్దేశం కనుక ఎంత గొప్పది పునీతమైన పుణ్యప్రదమైనటువంటిది ఉద్యోగం దాన్ని కూడా భగవంతుడితో సమానంగానే చూడాలి కనుక నీవు కేవలం వాణ్ణి ఏదో ఓడించి వాడి రాజ్యాన్ని మన రాజ్యంలో కలుపుకుందామని ఆలోచించవద్దు ఏం చేయమన్నాడండి సంహరించమన్నాడు ఎవరు ధర్మానందనుడు ఈ విషయాన్ని ఎట్లా చెప్పాడంటే రహస్యంగా చెప్పాడంటే ఎలా రహస్యంగా చెప్పాడు సరిగా పూత పుయ్యనటువంటి ఆ చెట్టుని ఉపేక్షించటం అంత మంచిది కాదు రాజా దాన్ని ప్రకలించి వేరొక చెట్టును నాటుకోవడం చాలా మంచిది అని ఏదో సందర్భంలో సలహా ఇస్తున్నట్టుగా ఇచ్చాడు ఎవరికి విరాట రాజుకి ఎప్పుడైతే ఆ సలహా ఇచ్చాడో అది విరాట్ రాజు కాదు నాకే అన్న సంగతి భీమసేనుడు గమనించాడండి గమనించిన వెంటనే ఎక్కువసేపు ఆలస్యం చేయాల ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఎనిమిది మంది మల్ల యోధులు ఏమైపోయారు చూసి చూసి సినిమా ఎంతసేపు చూస్తారండి టీడీఎస్ అందువల్ల వస్తూనే వాడిని పైకెత్తి గిరగిర తిప్పి కింద వాడి పంచములు అనంత కలిసిపోయినాయిరాట్ రాజు గారు పరమానంద పడ్డాడు నేను వీళ్ళకి ఊరికే ఉద్యోగం ఇచ్చాను అని బాధపడవలసిన పని లేదు మన దేశం యొక్క కాపాడారు నా రాజ్యాన్ని నిలబెట్టారు కదా ూరి బహుమానములు ఇస్తానన్నాడండి నాకేమీ అక్కరలేదయ్యా అన్నాడు భీమసేనుడు ఎంత త్యాగమో చూడండి ఏమన్నాడండి భీమసేనుడు నాకేమక్కరలేదయ్యా మేము ఉండడానికి అవకాశం ఇచ్చావు ఆ ధర్మరాజు ఉండగా ఎంత బాగుండేదో ఇప్పుడు కూడా మేము అంతే ఆనందంగా ఉండగలుగుతున్నాం అటువంటి స్థితిలో నీవు నాకు ప్రత్యేకమైన బహుమానం ఇవ్వడానికి వీరలేదు ఒక్కసారి మనం హస్తినాపురం వెళదాం ఇప్పటిదాకా మనం ఎక్కడున్నాం చెప్పండి ఏమిటా రాజ్యం పేరు మత్స్య దేశం ఏముండో ఇప్పుడు మనం హస్తినాపురం వెళ్ళాలి హస్తినాపురంలో ఎప్పటికప్పుడు పాండవులను ఎలా బయటకు వేయాలి అనుకూలమైన వారి అందరికీ కూడా ఇచ్చి అనేక ప్రాంతములలో తిరిగి తిరిగి తిరిగి తిరిగి వెతికి రండి పంపించాడు అలా వెతకడానికి వచ్చిన వాళ్ళు విరాట్ రాజు గారి ఆస్థానానికి కూడా వచ్చారు ఆ రాజ్యానికి వచ్చారు కానీ ఎవ్వరూ కనబడలేదు అర్థమైందండి ఎవరూ కనపడాల ఎవరు గుర్తుపట్టలేకపోయారు వీళ్ళు ఎక్కడున్నారు బయట రోడ్ల మీద తిరిగితేగా ఎవడన్నా గుర్తు పెట్టుకోవడానికి మొత్తం అంతా అంతఃపురంలోనే పడి ఉన్నారు ఒక్కడు కూడా బయటికి ఇద్దరు మాత్రం బయట ఉన్నారు ఎవరు గుర్రాలను చూసేవాడు ఆవులను చూసుకునేవాడు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ గోషాల అశ్వాసాలలో ఉన్నారు తప్ప వీధుల వెంట తిరగవలసిన పని లేదు అసలు అర్జునుడు బయటకే రావటం లేదు నిరంతరం లోపలవాడు నాట్యాచార్యుడు ఇవాళ నేను అనుకున్నావిడ ఆ జట్టులు పాడుతున్నారండి వాటిల్ని ఏమంటారంటే తగినతో టోతో వీటిల్ని ఏమంటారు జతులు అంటారు ఆ జతులతో కీర్తన సహజంగా తెల్లానాలు ఉంటాయి ఇవన్నీ మరి వారు పాడింది తెల్లనా లాగా లేదు మొత్తానికైతే చేతులు అయితే ఉన్నాయి నాకు అనిపించింది ఇవాళ బృహన్నల వస్తాడు అన్న సంగతి అనసూయమ్మకు తెలుసు గనక ఏమి చేతనే ఆ పాట పాడించెను అని మనసులో అనుకున్నా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే ఏ జరుగుతుంది ఎందుకంటే దివ్యమైన శక్తి కదండి సిద్ధ పురుషులు ఎప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు కన్నా వెళ్ళిపోయిన తర్వాతనే వాళ్ళ శక్తి ఎక్కువగా ప్రకటం అవుతూ ఉంటుందండి సిద్ధపురుషులు అది సహజ లోకంలో కనుక ఎంతో ఇక్కడ కూర్చుని మనం చెప్పుకోవడం కూడా మన యొక్క జన్మకు అదృష్టం రోజు ఆ తల్లి పెట్టేటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం అదృష్టం మండి వాళ్ళెవరు వడ్డిస్తున్నారు కదా వాళ్ళ రూపంలో నాకు తెలిసినంత వరకు వడ్డిస్తున్నది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా ఆ తల్లి పెడుతుంది అందులో ఏమాత్రం మనకు ఎవరు వడ్డించినా ఇక్కడ పెడుతున్నది ఎవరైనా ఎవరయ్యా అంటే అనసూయమ్మ లేవండి మహామాత ఆవిడ పెడుతుంది కనుకనే మనకి ఇంత ఆనందంగా ఉండి హాయిగా చెప్పుకోగలుగుతున్నాం ఆ తల్లి యొక్క అనుగ్రహం ఆశీర్వచనం అది లేకపోతే ఇక్కడ అడుగు పెట్టే కలిగేవాళ్ళం కాదు చెప్పాను కదా మీకు శివానందమూర్తి గారు ఉపన్యాసం చెబుతూ మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రాంతాలు మూడే అని చెప్పారటండి శివానందమూర్తి గారు సద్గురు శివానందమూర్తి శివరాధకులు చాలా గొప్ప మహానుభావుడైన వరంగల్లో ఉండేవారు పూర్వం ఆ తర్వాత హైదరాబాదు మారారు ఇప్పుడు అసలు అమ్మ దగ్గరికి వెళ్ళారు ఏమండీ అటువంటి శివానందమూర్తి గారు మూడు నగరాలు చెప్పారు గొప్పవి మొట్టమొదటి మోక్షపురం కాశీ అని సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన మాట ఇది కనుక మనం అంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి మోక్షపురంలోనే ఉన్నాం నైమిషారణ్యంలో సూతుల వారు భారతం చెబుతున్నాడు కనుక నేను సూతున్నైనా కాకపోయినా మీరంతా శివును కాదు మహామున్లే ఈ దివ్య క్షేత్రం అంతా కూడా నైమిశారణ్యమే అంత దివ్యమైనది ఎక్కడా శబ్దం వినబడదు ఎంత ప్రశాంత వాతావరణం అర్థమైందా అండి కమ్మగా కూర్చోవడం కావలసింది సత్సంగం చేసుకోవడం కాసేపు అమ్మ నామస్మరణ చేయడం ఆ తల్లి పెట్టిన నాలుగు మెతుకులు తినడం ఎంత దివ్యమైన జీవితం అండిది వానప్రస్థాశ్రమం అంటే ఇదిగో ఇదే అటువంటి దివ్యమైన ఆశ్రమానికి వచ్చాం మనం ఖచ్చితమైన వయస్సులో వచ్చాం ఈ వయస్సు ఎటువంటిది వానప్రస్థానికి వెళ్ళవలసిన వయస్సే అర్థమైందండి అయితే చిన్నవాళ్ళు ఉండి ఉండవచ్చు నాకన్నా ఎందుకంటే ఎరా మా వయసు కూడా అట్టగే అనుకుంటున్నావా అని మాత్రం అనుకో మాకండి ఎక్కువ పర్సంటేజ్ కనుక అసలు బృహంగ బయటకు వచ్చేటువంటి పని లేదు హైగా ఉన్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది హస్తినాపురంలో ఎక్కడ తిరిగిన ఎక్కడ పాండవులను గమనించలేకపోయారండి మొత్తం అందరినీ సభకు పిలిచాడండి భీష్మ ద్రోణ కృప విధులు ఎంత మంది ఉన్నారండి ఐదుగురు ఈ దుష్ట చతుమారు నలుగురు మొత్తం తొమ్మిది మంది సభలో కూర్చుని ఉన్నారు ఇప్పటి పాండవులను కనుగొనలేకపోయాం పదకొండు నెలల తొమ్మిది రోజులయ్యింది ఇప్పటికీ వాళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఎన్ని రోజులైందండి పదకొండు నెలల తొమ్మిది రోజులు ఇంకెన్ని రోజులుంది వాళ్ళు బయటపడడానికి ఇరవై రోజు ఉన్నది ఈ లోపల ఎలాగైనా సరే వాళ్ళను బయట పెట్టాలి అర్థమైందండి ఏ విధంగా బయట పెట్టాలి మీ ఆలోచనలను అనుసరించి చెప్పినట్టయితే నేను వెతకడానికి వెళతానయ్యా అనేక మందిని పంపిస్తాను ద్రోణాచార్యుడు చెప్పాడు నువ్వు వెతికినా వెతకపోయినా పాండవులు బయటపడరీ నాకు శిష్యుడవే పాండవులు శిష్యులే నాకు ఎవరి పక్షపాతం లేదు కానీ నీకన్నా పాండవులకు దైవ బలం ఎక్కువగా ఉన్నది అర్జునులకు సమస్త అస్త్ర శస్త్ర విద్యలు నేర్పినవాడిని నేనే కానీ అతడు యుద్ధానికి వస్తే నేను కూడా భయపడవలసినదే కారణమేమంటే పరమేశ్వరుని మెప్పించి అస్త్రశస్త్రములు పొందినవాడు ఎన్ని అస్త్రశస్త్రాలు పొందాడో లెక్కబెట్టలేము కనుక వాళ్లకు దైవ బలం ఎక్కువ ఉన్నదయ్యా వెంటనే దుర్యోధనుడు నీకు అర్జునుడి పట్ల శిష్య బాగా ఉన్నదయ్యా ఆ ద్రుపద మహారాజును ఏదో ఒకసారి బంధించి తెచ్చాడు కదా సర్వము అతడికి దారబోసి అతన్ని గొప్పవాణ్ణి చేశావు ఇప్పుడు వాడే యుద్ధానికి వస్తే నేను భయపడాలి అంటున్నావు బ్రాహ్మణుడవు కదా భయపడతావు అన్నాడండి ఆయన గురువు గారు కదా మనం మాట్లాడచ్చునా మాట్లాడకూడదా అనేటువంటి ఇంగితం కూడా లేదు ద్రోణాచార్యుడి ఇంకా మారు మాట్లాడలేదు కృపాచార్యుడిని అడిగాడు నాయన నువ్వు అడగవద్దు మేము చెప్పవద్దు చెప్పిన దగ్గర నుంచి ఈ విధంగా నువ్వు తిడితే దేనికి మమ్మల్ని పిలిచినట్టు మా విలువ ఏమిటి మేము గురువులమా నీకు విద్య నేర్పామా నువ్వు బ్రాహ్మణుడు కదా నీకు అట్లాగే ఉంటుంది అంటే బ్రాహ్మణుడు అనుకున్నవాడిని దేనికి ఆశ్రయించావయ్యా నీవు నీవు ఆశ్రయించి శిష్యుడు అయ్యావు కనుకనే మేము గురువులమయ్యాము గురువు అనే ఆలోచన లేనప్పుడు పిలవకూడదయ్యా పిలిచిన తరువాత అవమానించరాదయ్యా ఒక వికటాటహాసం చేశాడు దుర్యోధనుడు కనుక కృపాచార్యుని కూడా ఏం చేశాడండి ఏ మాత్రం లెక్క చేయలేదు కరుణుడు చెప్పాడండి అంగుళం అంగుళం వదిలిపెట్టకుండా భూమండలం అంతా వెతికితే గాని పాండవులు కనపడరు పాండవులు తల ఎవరి వద్ద నిలబడరు అభిమాన ధనులే కాదు వాళ్ళు గొప్ప యోగ సంపన్నులు ధర్మాన్ని అనుసరించేవాళ్ళు పౌరుషవంతులు కనుక రాజులకు తలలు వంచరు వాళ్ళు కొండ గుహలలోనూ అరణ్యములలోనూ సముద్ర గర్భములోనూ దాగి ఉండవచ్చు కనుక ఇవన్నీ వెతికించాలి మనం అరణ్యాల్లో వెతికించాలి వెతికించాలి కొండ గుహలలో వెతికించాలి సముద్ర గర్భంలో వెతికించాలి గజఇత గండ్రును పిలిపించి వెతికించాలి ఇలా అనేక రకాలైన ఉపాయాలు చెప్పాడు కర్ణుడు వెంటనే దుశ్యాసనుడితో చెప్పాడు దుశ్శాసన సోదరా నా మిత్రుడు కర్ణుడు చెప్పాడు కదా ఆయా ప్రాంతములలో వెతకడానికి కావలిసినటువంటి ఏర్పాట్లు చేయవయ్యా అన్నారు చెక్తే చివరికి ఎవరిని అడిగాడో తెలుసునండి భీష్ముడిని అడిగాడండి భీష్ముడు దుర్యోధన నాకు పాండవులు మీరు ఇద్దరు ఒక్కటేనయ్యా నీవనుకున్నట్టుగా పాండవుల పట్ల కన్నా నీ పట్లనే నాకు ఎక్కువ ప్రేమ ఉన్నది ధృతరాష్ట్రానికి కూడా నీ పట్ల అంత ప్రేమ ఉన్నదో లేదో కానీ నాకు మాత్రం ఉన్నది ఎందుకు ఉన్నదో తెలుసునా పాండవులు ధర్మమును అనుసరించి ఉంటారు కనుక వాళ్లను కాపాడవలసిన వాడెవ్వడూ లేడు రహస్యం ఏమిటో అర్థమైందండి ఇప్పుడు భీష్ముడు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి వాళ్ళు ధర్మాన్ని అనుసరించి ఉంటారు సత్యసంధులు నీతిమంతులు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళు ఎన్ని రకాలైన మంచి గుణములు కలిగిన వాళ్ళు కనుక వాళ్ళను ఎవరూ రక్షించవలసిన పని ఆయా సత్ లక్షణములు ఏవైతే ఉన్నాయో అవే వాళ్లను రక్షిస్తాయి ఏ సల్లక్షణము అన్ని దుర్లక్షణములు కలిగిన వాడు ఉనుక నీవు ఎప్పుడు పాడైపోతావో ఎప్పుడు నాశనం అయిపోతావో ఈ కురు వంశం లేకుండా పోతుంది కదా ఏమండి లేకపోవడం ఏమిటండి దుర్యోధనుడు ఒక్క లేకపోయినంత మాత్రం చేత తొంభై తొమ్మిది మంది ఉన్నారు కదా వాళ్ళు కురు వంశంలో వాళ్ళు కార అంటే కారండి ఏం చెబుతోంది అంటే అసలైనటువంటి వంశాంకురము పెద్ద కొడుకు కలిగిన పెద్ద కొడుకు అర్థమైందండి మళ్ళీ వంశాంకురం ఎవడయ్యా అంటే వాడికి కలిగిన కొడుకు మరి తమ్ముళ్ళ సంగతి ఏమిటయ్యా వీళ్ళు ప్రాచీన వీధి తప్ప ఇంకా దేనికి పనికిరారు అర్థమైందా అండి అది లెక్క అనంగానే ఇదివేపు అనంగానే అటువేపు నాట్య భంగిమ అంతే ఇంతకు మించి వాళ్ళకి ప్రాధాన్యమేమీ లేదు కొంతలో కొంత చిట్ట చివరి కొడుకు అదృష్టవంతుండీ ఎందుకంటే తల్లి ఆ జాతకం ఆవిడ జాతకంలో ఉండేటువంటి ఒడిదుడుకులు ఇవన్నీ కూడా ఎవరి ఏ కొడుకు జాతకంలో తెలుస్తాయి అంటే చివరి కొడుకు జాతకంలో తెలుస్తాయండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తండ్రికి సంబంధించినవన్నీ ఎవరి జాతకంలో తెలుస్తాయంటే పెద్ద కొడుకు జాతకంలో తెలుస్తాయి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న విషయమే అది అనేక రకాలైన ఉదాహరణలు కూడా శాస్త్ర పండితులు ఇచ్చారు పరాశర స్మృతి అనే గ్రంథం ఉన్నది ఆ గ్రంథంలో చెప్పబడినయి దాంట్లో పరాశరుల వారే ఎన్నో ఉదాహరణలు చెప్పారు కనుక చివరి కొడుకు వల్ల ప్రయోజనం ఉన్నది పెద్ద కొడుకు వల్ల ప్రయోజనం ఉన్నది మధ్యలో ఉన్న వాళ్ళయ్యే ప్రయోజనం లేదు కేవలం పుట్టడం పెరగడం వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయితే లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందడం వాళ్ళ వరకే ఉపయోగం కానీ వంశానికి ఏమీ ప్రయోజనం లేదు ఆ వంశానికి నిజమైన వారసుడు ఎవడయ్యా అంటే పెద్ద కొడుకు యొక్క పెద్ద కొడుకు మళ్ళీ వాడికి కలిగిన కొడుకు అందుకనే లోకంలో ఎవరైనా ఒక్క కొడుకు పుట్టాలి అని అనుకోవడానికి గల కారణం ఇది ఆ కారణం చేత నీకు కొడుకు కలిగితే ఆ కొడుకు మళ్ళీ వంశాంకురం యుద్ధమే కనుక జరిగితే నువ్వు కానీ నీ కొడుకు గానీ బతికేటువంటి అవకాశం కారణం ఏమంటే ఆ ధర్మ అర్జునుడి ముందు నేను కూడా నిలవలేను అంత శౌర్యప్రతాపాలు కలిగినవాడు ఎంత చిత్రకారుడైనా ఎంత గొప్ప పండితుడైనా ఎంత శిల్పకారుడైనా కాలం మారుతున్న కొట్టి ఆయా శాస్త్రాలలో అనేక రకాలైన మార్పులు వస్తాయారావా కొత్త పుంతలు తొక్కుతాయా అని దొక్కవా మొన్న నేను ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఒక ఆవిడ టీవీ పెట్టేటప్పటికి ఒక ఆవిడ బొమ్మ దేంతో వేస్తుంది దారంతో వేస్తుందండి పూలు కట్టుకునే దారం ఉంటుందే ఆ దారం రంగులో ముంచి ఇక్కడ పట్టుకుని ఆ దారాన్ని అటా పట్టుకుని ఇట్లంటే తిప్పుతోంది ఐదు నిమిషాలు అయ్యేటప్పటికీ కృష్ణ పరమాత్మ బొమ్మ తయారైంది అదొ ప్రయత్నం అర్థమైందా కాలేదు కనుక అనేక రకాలైనటువంటి కొత్త కొత్త విధానాలు కాలం గడుస్తున్న కొద్దీ వస్తూ ఉంటాయి అర్థమైందా కనుక నేను నేర్చుకున్న నాటికి ఉండేటువంటి విలువిద్య రహస్యాల కన్నా ఎక్కువ విలువిద్య రహస్యాలు ఆ విలువిద్యలో కూడా నేర్పరితనం ఇంకా మెరుగుగా పొందినవాడెవ్వడయ్యా అంటే పాండవ మక్ష్యముడైనటువంటి అర్జునుడు కనుక అతని ముందు ఎవ్వరూ ఎవ్వరూ నిలబడలేరు ఎవరినో ఆశ చూసుకుని నీవు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా నీ ఒప్పు తింటున్నాను కనుక నీవు చెప్పిన అడిగిన దానికి సమాధానం చెప్పాలి గనక నేను చెబుతున్నా ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాది జాగ్రత్తగా వింటున్నావా దుర్యోధన కృతజ్ఞీరం ప్రవర్త సంపద వసతి పాండవా దుర్యోధన ధర్మలు కృతజ్ఞులు ఎక్కడ ఉంటారో పాండవులు అక్కడ ఉంటారు అంతేకాదు పాండవులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నవారంతా ధర్మజ్ఞులుగా మారుతారు కృతజ్ఞులుగా మారుతారు ధీరులుగా మారుతారు సత్యవాదులుగా మారుతారు ఏ రాజ్యంలో సస్యము సువృష్గా పొలుగుతుందో ఆ రాజ్యంలోనే పాండవులు ఉంటారు సంపదలు పెరుగుతాయి గుణవంతులు అవుతారు అందరు వైభవంగా ఏ దేశం ఉన్నదో ఆ దేశంలోనే పాండవులు ఉన్నారు అని గుర్తించవయ్యా అని చెప్పారండి ఇప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని ఆ కౌరవులు పాండంతు